ఏ హోవాపరి పాట వాడదాం దాని తర్వాత వాక్యం ఇచ్చి నాకు ఏ హోరీ నాకు క్షమత ప్రవే ప్రభుత నగవారి ప్రేమ తవీక ఆసిదా చేయో పరహశమ వెదరొ యెహోవా నా కాపరి దేవ మీకు వదనాలను అయినా మహోనతర ఏసై మీకు వదనాలు తండ్రి మహిమ స్వరూపి మీకే వదనాలైనా ప్రభావ ఇదీనమంతా మీ యొక్క సాయంత్రత మనం నడిపించిన బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈ యొక్క తను సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం మాతో మాట్లాడండి మా జీవితం శైలి చేయండి ప్రభావ ముఖ్యంగా మీ ఒక వాక్యంలోని తన మళ్ళీ ఆ యొక్క ప్రవేశ మేము ధ్యానించడానికి ప్రయాసపడుతున్నాం మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని ఇది మనుషుల వల్ల కలగదు ప్రభావ మాకు తెలుసు ఇది కేవలం యహో వల్లనే కలిగింది కాబట్టి మీరు తప్ప ఎవరు చూపించలేరు మీరు తప్ప ఎవరు మాకు అర్థం చేయలేరు కాబట్టి కాబట్టి మీ యొక్క నూతనమైన అభిషేకంలో నడిపించేది మీ యొక్క ఆత్మీయ నడుపు ద్వారా వీటిని అర్థం చేయమని ప్రార్థిస్తున్నాం వాటిని జాగ్రత్తగా పరిశీలించి గైకొని ఓ ప్రభా దాని ప్రకారాన్ని అనుభవపూర్వకంగా వీటన్నిటిని మేము అనేకలకు చూపించాలా ప్రకటించాలా అటువంటి సేవా జీవితాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మా అక్కలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబ సమస్యలను మీకు సమర్పిస్తున్నాం ప్రభావ మేము ఎన్ని విజయం అనుభవించే గొప్ప దేవుడవ మా అవిశ్వాసం తండ్రి కాబట్టి ప్రవ్వా మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేరినని మేము విశ్వరిస్తాం సాయంత్రం సమయం కాబట్టి నేను వాటికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి ప్రవ్వా మీ చిత్తానుసారంగా మనం నడిపించామని మీరే పరిశుద్ధులు కాబట్టి తండ్రి మేము కూడా పరిశుద్ధంగా జీవించాలని అయినా అవును దాని కొరకు మేము ప్రయాస పడాలా ప్రభావా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేస్తే ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాకు సహకారంగా నడిపించమని ఏ సుక్రీస్తున్నామమ్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హడలియ ఈరోజు ఎనిమిదవ తారీఖు జులై రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పొమ్మిదవ అధ్యాయం ధ్యానిస్తున్నాము కొన్ని నెలల నుండి ఇక్కడ ముఖ్యంగా ఆరవ బూరకు సంబంధించిన బోధ ఇది ఆరవ బూర చివరి బూర అన్నట్టు అంటే ఏడో అంటే సమాప్తం అయిపోతుంది ఏడవ బూరలో ఏడవ బూర ఊదినప్పుడు సమాప్తం అన్నట్టు అంటే టైం క్లోజ్ అయిపోతుంది టైం స్టాప్ అయిపోతుంది క్లాక్ ఆగిపోతుంది అన్నట్టు కాలం ఆగిపోతుంది అప్పుడు ప్రభువు మేఘారులుడై ఈ లోకంలోకి రావడం మనం ప్రతి నేత్రము ఆయనను చూచును అన్న వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటాము ప్రతి నేత్రం ఆయన చూస్తే సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు ఆ రోజు కాబట్టి మన ప్రభు రాకడా ఆ రీతి ఉంటుంది విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆరవ గుర ఏంటంటే చివరి అవకాశం ఆరు అనేది ఇంపర్ఫెక్ట్ రీతిగా చెప్పాలంటే అంటే ఆరవ నాడు మనిషిని తయారు చేసి మనిషి ఇంపర్ఫెక్ట్గా ఉన్నాడు వాడికి కావాల్సింది ఏడు అంటే సంపూర్ణత ఏడు అనేది మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి ఏడు ఏడవ వాడు అనేది మన ప్రభు అందుకే సమరేశ్వరితో మాట్లాడేటప్పుడు కూడా అమ్మాని నీకు తప్పకుండా జీవజలవిస్తా కానీ నువ్వేం చేయాలా నీ భర్తను తీసుకుంట్రా అన్నప్పుడు నాకు భర్త లేడయ్యా అని చెప్పినప్పుడు అవునమ్మ నువ్వు నిజమే చెప్పినావు కానీ నీకు ఇప్పుడున్నవాడు ఆరోవాడు అంటాడు అనమాట దేశ్ అంటే అర్థం ఏంటంటే నీకున్నవాడు ఆరోవాడు ఆరోవాడు అంటే ఇంపర్ఫెక్ట్ అన్నట్టు అది అంటే శారీరకమైన జీవితం అన్నట్టు ఆరు అనేది మనిషిని తయారు చేసిన ఆరో దినం కాబట్టి శారీరకంగా ఉన్నావు నువ్వు కాబట్టి నువ్వు ఆత్మీయంగా మారాలా ఇప్పుడున్నవాడు ఆరోవాడు కానీ ఆరోవాడు దొంగ ఇంపర్ఫెక్ట్ కదా కాబట్టి దొంగ నీకు ఏడో వాడు ఏడవ వారు అంటే ఏసు సాదృశ్యం ఏడు అనేది సంపూర్ణత విశ్రాంతి దినానికి అతను అధిపతి అని మనం ధ్యానిస్తాం కదా ఎక్కడ జాం మువార్థలు న్యానిస్తాం సువార్థలలో అంత ఉంటుంది అది హీఈస్ ద లార్డ్ ఆఫ్ శాబత్ అని అంటే సబ్ దినానికి ఆయన ప్రభువు ఏస్రం లార్డ్ ఆఫ్ శాబత్ అంటాం శాబత్ అంటే సబ్బా దినం సబ్బాత్ దినానికి ఆయన ప్రభువు కాబట్టి ఏడు అనేది సబాత్ అంటే రెస్ట్ ఏడు అనేది ఆయన విశ్రాంతికి సంబంధించింది కాబట్టి ఆయనలోనే మనకి విశ్రాంతి ఏ శ్రవలోనే విశ్రాంతి కాబట్టి ఆరోవాడు ఇంపర్ఫెక్ట్ అందుకమ్మ నీకు నీ దగ్గర ఉన్నవాడు ఇప్పుడు ఆరోవాడు అంటే ఆమె గ్రహిస్తుంది ఎందుకంటే ఆరోవాడు అనేది ఇంపర్ఫెక్ట్ అది అపవిత్రమైన జీవితంలో జీవిస్తుంది కాబట్టి అది విడిచిపెట్టాలా ఆమె కావాల్సిన అసలిన భర్త తండ్రి మన ప్రభు ఏ భర్త కదా మన కాబట్టి మనమంతా స్త్రీ లాగా సంఘం లాగా మనకి భర్త శిరస్సు ఆయననే భర్త అనేవాడు శిరస్సు కదా కాబట్టి ఏ స్ప్రోవి శిరస్సు కాబట్టి ఆయనకి తండ్రిలాగా భర్తలాగా సహోదరునిలాగా ఆయన తప్ప ఎవరు లేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏడు అనేది దానికి సంబంధించింది కాబట్టి ఏడో అనేది సమాప్తమైన ఏడో కూర కాబట్టి అందుకే ఆరోగూరకి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తున్నాం ఎందుకంటే వన్ లాస్ట్ వార్నింగ్ మరి అవకాశం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పని మనం చూస్తున్నాం ప్రవచనాలు ఎప్పటికీ కూడా వేస్ట్ కావు అవి తప్పక నెరవేరుతాయి తర్వాత ఒక విధానం నేర్పించిన మనకు ఏంటంటే ఈ ప్రవచనాలు ఆరంభం అయినాయి ఆరంభం కాలేదని ఒకరు చెప్పడం వీలెదు చాలామంది చెప్తారు ఏమంటే ప్రిటరీస్ట్ అనే ఒక గ్రూప్ ఒక క్రైస్తవ గ్రూప్ ప్రిటరీస్ట్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ప్రిటరీస్ట్ అనే గ్రూప్ ఏమంటుందంటే ఇవన్నీ నెరవేర్పోయిన ప్రవచనాలు ఇంకా ఏమి లేవు అట్లాంటి మనం రెండవ నాకు నెరవేరిపోయిందా ఆ రీతిగా వాళ్ళు తప్పు అనేది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మరికొందరు ఏమంటారంటే ఇవన్నీ ఉపమానంగా చెప్పబడ్డాయి కాబట్టి నిజంగా నెరవేరం అని ఇంకొక బుద్ధి ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి దారినా వాడు వెళ్ళిందని వాక్యం కదా ఎవరి దారినా ఎవడికి ఇష్టం వచ్చిన దారినా కానీ మనం మటు అట్లా పోవడానికి వెళ్ళేది మనము ఆయనకి సమర్పించుకున్నాం ఆయన ఎట్లా నడిపిస్తే మనం అట్ల పోతూ ఉంటాం అందుకు కొంచెం కష్టమవుతుంది అర్థం చేసుకోవడం వీటిని డైజెస్ట్ చేసుకోవడం కానీ ఒకటే అవకాశం లైఫ్లో ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఆయనని ఒకరోజు ఎదుర్కొన్నాం అనుకునే పరిస్థితి ఏది కొంచెం కష్టమే కదా ఇవన్నిటిని చూడకుండా ఆయనను ఎప్పుడు చూస్తావు పౌలు అదే మనము పరోక్షంగా ఆయనను చూస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా చూస్తున్నాం దేవుని వాక్యం ఆయన వాక్యమే కాదు అది ఎందుకు వాక్యం అనే కాదు వాక్యం కాబట్టి నేను ఇండైరెక్ట్గా చూస్తున్నాం వాక్యంలో కానీ ఆయన ముఖాముఖిగా ఎప్పుడు చూడాలా ఇండైరెక్ట్గానే చూడలేని స్థితిలో ఉంటే డైరెక్ట్గా ఎట్లా చూస్తావు నేనేం లాజిక్ ఉపయోగిస్తలేను సింపుల్ అండర్స్టాండింగ్ ఆయన నువ్వు పరోక్షంగానే చూడలేకపోతున్నప్పుడు ఈ వాఖ్యాలలో ఆయన వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎట్లా నిలబడగలవు అందుకు అందరూ రొమ్ము కొట్టుకుంటూ పరిగిపోతుంది భయానికి నేను విన్నది ఏంటి ఆయన చూస్తున్నది ఇది తేడా ఆపోజిట్ అన్నది కాబట్టి ఆరోగ్య భూరం అనేది ఫైనల్ వార్నింగ్ ఏమైందంటే నిర్లక్ష్యమైన జీవితంలో ఉన్న మతపరమైన జీవితము ఒక రకమైన జీవితము ఒక రకంగా లోకాతీతమైన జీవితము సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న జీవితం అంతా తెలుసులే నాకు ధీమా ఇది మతపరమైన జీవితం ధీమా ఉంటుంది నేను ప్రభుని నమ్ముకున్నలే అని ధీమా ఉంటారు ప్రభు నమ్ముకుంటే నా మాటలు గై కొనమా లేదా ప్రాబ్లం అక్కడే వచ్చింది అందరూ ప్రభు నమ్ముకున్న వాళ్ళే అని చెప్పుకుంటారు కానీ ఆయన మాటలు గై అంటే గైకొనడం అంటే ఏంటంటే దాని ప్రకారంగా జీవించరు ఆదివారం విన్న వాక్యాన్ని సోమవారం నుంచి పాటించాలని తీసుకోవాలి లైఫ్లో నెక్స్ట్ వీక్ ఇంకొక వాక్యం వింటే అది ఆ లాస్ట్ సండే విన్న వాక్యంతో పాట అది కంటిన్యూ కావాలి కానీ లాస్ అనేతో మర్చిపోవడానికి వీలేదు ఆ వాక్యాన్ని అట్లుంటుంది క్రైస్తవ జీవితంలో ప్రపంచంలో అన్నీ మర్చిపోతూనే ఉంటారు అన్నట్టు వాక్యాలు పాటించే జీవితం కాదు అందుకు వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటారు వాళ్ళకి తెలియదు బైబుల్లోని వాక్యాలు తెలియవు ఎందుకంటే వాళ్ళు అక్కడ ధ్యానించరు ఏంటంటే వారికి అక్కడ చెప్పేవాళ్ళు కూడా లేరు కానీ దేవుడు ఏదో రీతిగా ఒక అవకాశం వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు నీ ద్వారా నా ద్వారా అనేకల ద్వారా మన్నాటి వారి ద్వారా ఇటువంటి జ్ఞానం కలిగిన వారు ఏదో రూపకంగా వాళ్ళకి దాన్ని ప్రకటిస్తూనే ఉంటారు కానీ వాళ్ళు చేస్తే తెలుసా నీ పొజిషన్ని నిన్ను వాళ్ళు గుర్తించరు నీ ఐడెంటిటీని వాళ్ళు గుర్తించారు ఎందుకంటే నీ ఐడెంటిటీ వాళ్ళ పాస్టర్ ఐడెంటిటీ కంటే తక్కువ నువ్వు స్ట్రేంజర్ వాళ్ళ పాస్టర్ పాతవాడు కాబట్టి పాతవాడు చెప్పింది కరెక్ట్ క్రొత్త చెప్పేది అనుమానం అందుకే మన ప్రభుకాలంలో కూడా ఆయన వాక్యాన్ని ఎంతమంది స్వీకరించి చెప్పండి మనం చూస్తాం అత్యసవార్తలో అనేక అనే నా వాక్యాలు విన్నారు కానీ బహు కొద్ది మంది అతన్ని వింభించినట్టు మనం చూస్తాం అప్పుడు ఆయన శిష్యులతో అంటాడు ఎంతోమంది వాక్యాలు విన్నారు చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అంటే ఎంతోమంది విన్నారు కానీ అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం చివరి వరకు కాబట్టి మనం అటు విడిచిపెట్టడానికి వీళ్ళు ఎందుకంటే మన ప్రభునే గుర్తించలేకపోయింది గొప్పనం నిన్ను నన్ను కూడా గుర్తించరు కానీ మనం అట్టుకు ప్రయాసపడతా ఉంటాం ఏం పని ప్రయాసపడుతున్నాం నన్ను గుర్తించాలి కాదు కదా ఈ వాక్యని గుర్తించాలి ఇందులో ఉన్న ప్రభుని గుర్తించాలన్న ప్రయాసం మనకు ఉంటుంది అని అంతవరకు మనం త్యాగపూరితంగా ఉంటాం మనం మనమేదో గొప్పగా సెల్ఫ్ చెప్పుకుంటాం కాదు నేను ఎంతో సాక్రిఫైస్ చేస్తాను కదా నా టైము నా ఎనర్జీస్ నా లైఫ్ ఇదే టైం ఇంకేక పెడితే డబ్బులు కదా ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు మనం ఎందుకంటే ప్రభుకే తప్ప ఎవరికి తెలియదు నీ సాక్రిఫిషియల్ లైఫ్ ఆయన ఎవరు ఎక్కడ చెప్పుకోలేదు కదా మనం చూస్తాము మార్పు శుభవార్తకి వచ్చినప్పటికీ అందరు రకరకాల ప్రాంతాలకు పోయి సేవ చేసి వచ్చి అలసిపోతారు చాలా అలసిపోతారు అయితే శిష్యులకి అప్పుడే ఆకే ఇచ్చిట్టాడు ఇద్దరిద్దరు పండి ప్రాంతాలకు పోయి మీకు సమస్త రోగంల మీద అంధకార శక్తుల మీద అధికారం ఇచ్చింది అంటాడు ఈలోకా ఉన్నప్పుడు ఏసు ప్రభు అధికారం ఇవ్వకపోతే ఎవరి ద్వారా కావు అద్భుతం నాకు తెలుసు ఆయన ఆయన అధికారం నుంచి వాళ్ళని పంపించినాక వాళ్ళందరూ సేవ చేస్తే చలిసిపోయినాక ఇప్పుడు కొంచెం పోయి విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు అలా ఆయన చేస్తారు వీళ్ళందరూ విశ్రాంతి తీసుకోకపో అని చెప్పి ఆయన పోయి ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసుకుంటా ఆయన కూడా అలసిపోయాడు కదా శరీరంలో ఆయన శరీరంలో అలసిపోయాడు కూడా వాళ్ళతో పాటు కదా రాత్రి ప్రార్థన చేస్తుంటాడు దాని తర్వాత ఇవన్నీ చూసినా మార్కు చాలా ఉంటాయి ఆశ్చర్యకరంగా మార్పు ఆయన దైవత్వం గురించి ఎన్ని ఉంటాయో వాక్యాలు వాళ్ళందరినీ ముందు పంపించేస్తాడు నేను తర్వాత వస్తానని చెప్తాడు వాళ్ళందరూ వెళ్ళిపోయాను కానీ రాత్రితో ప్రార్థన చేసి మధ్యరాత్రి వీళ్ళు పొడవలు పోతా ఉంటే నేను నీళ్ళ మీద వస్తా ఉంటాడు అది ఎవరికైనా సాధ్యమా ఎవరికైనా సాధ్యమా నీళ్ళ మీద రావడం భూతం భూతం అని భయపడతారు వాళ్ళు కానీ నేనే భయపడబడి హెచ్చరిస్తాడు అంటే ఆయనకి సృష్టి మీద అధికారం ఉంది ఆయన డైరెక్ట్గా నేను దేవుడు చెప్పుకోవచ్చు కానీ అది అది విడిచిపెట్టి వచ్చింది కదా గొప్ప వాగ్యమని ఎంచుకోకుండా పై నుంచి దిగజ్ చేసినాడు ఆయన అంటే సంపూర్ణంగా మానవులా ఉండడానికి ప్రయత్నించ చూపించాడు మనకి కానీ ఆయన దైవత్వం ఇండైరెక్ట్ గా మనకు ఈ లోకస్తులు చూడలేని స్థితి ఉన్నారు కానీ మనకు ప్రతి దశలో పాపమ్లు క్షమించడం ఈ గుణగణమైనలా కనిపిస్తూ ఉంటుంది రోగుల స్వస్థపరచడం చనిపోయినవన్నీ లేపడం ఇవన్నీ దైవికమైన గుణగణ క్యారెక్టరిస్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో కేసులో యొక్క దైవిత్వ దైవత్వం కాబట్టి మనము అందులో అనుమానిస్తలేం మనం ఒకటే గ్రహించాలి ఏంటంటే ఆరవ బూరా వెరీ ఇంపర్ఫెక్ట్ బూర అది చివరి అవకాశము బూరా అంటే వార్నింగ్ బూరలు ఊదరం చివరి వార్నింగ్ అన్నది రకరకాల వార్నింగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ ఫిఫ్త్ వార్నింగ్ అనేది ఇంకా ఫైనల్ వార్నింగ్ దీని సిక్స్త్ వార్నింగ్ అనేది ఫైనల్ వార్నింగ్ ఏ దీని తర్వాత లేవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి కాబట్టి తొమ్మిదవ అధ్యాయంలో వచ్చేప్పటికి ప్రారంభంగా తొమ్మిదో అధ్యాయంలో ఏం చేస్తున్నామంటే ఈ నాలుగు నలుగురు దూతలు ఎవరు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాము కొన్ని వారాల నుంచి ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ అయితే ఎయిటీన్ అవర్స్ అంటే చాలా కష్టమే కదా ఇంకెన్ని అవర్స్ అయితే ఎయిటీన్ అవర్స్ నలుగురు దూతల గుణగణాలు నేర్చుకునే ప్రయాసపడతా ఉన్నాం సరే మనకు కొంచెం గ్యాప్స్ కూడా వచ్చినాయి కానీ బట్ ఎయిటీన్ అవర్స్ రికార్డింగ్స్ అయితే ఈరోజు మార్నింగ్ చెక్ చేసిన ఎయిటీన్త్ పాట మనం ఏం చూసినామంటే ఆయన తారుమారును కొలను చేత వారిని విభజించినట్టు మనం చూస్తాం కాబట్టి ఈ గుంపులన్నీ ఎట్లా విడిపోయినాయి అంటే ప్రవ్వే విడదీసిండు అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకున్న పైనవారం కాబట్టి తారుమారు అంటే కన్ఫ్యూజన్ లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ అన్న విషయాన్ని మనం నేర్చుకున్న పైన వారం ఈ గుంపులన్నిటిని ఆయననే ఆ లైన్ ఆ కొలత పెట్టి కొలిస్తే ఎవడు కూడా కరెక్ట్గా కొలతలు కొలత అంటే మెజర్మెంట్ ఆయన మెజర్మెంట్ ప్రకారంగా చూస్తే అన్ని ఒక్కరింకరుగున్నాయి కొలతలు ఒకరింటే ఒకరు అట్టున్నాడు ఒకరింటే ఒకరు అట్టున్నాడు లెవెల్గా ఇవ్వడం లేడు ఆయన తగిన లెవెల్లో ఇవ్వడం లేడు అందుకే చూడండి పెళ్లి కూతురు ఆయన పెళ్లి కూతురు స్థానాన్ని మనకు అనుగ్రహించింది అంటే ఆయన పక్కన నిలబడే స్థానం మనకు అనుగ్రహించింది అంటే నీ నీ లై లైన్ ఎట్లా ఉండాలా అంటే నీ మెజర్మెంట్ ఎట్లు ఉండాలా చాలా పర్ఫెక్ట్ కూడా మెజర్మెంట్ అందుకే ఆ రోజు ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్ లేనివాడు ఎప్పుడు గుర్తిస్తారు కదసా ఈ క్షణం ఈరోజు గుర్తిస్తలేడు ఈరోజు చూపిస్తాడు గుర్తించాడు వాడు కానీ ఒకరోజు గుర్తిస్తారు ఎంత డిసప్పాయింట్మెంట్ అంటే ఎంత నిరుత్సాహం అంటే ఆ రోజు ప్రవ్వా ప్రవ్వా అని అరుస్తామంటారు ఇద్దరు రెండు గుంపులు కదా అవి ప్రవ్వా ప్రభ్వా అంటే టూ గ్రూప్స్ అవి ప్రవ్వా అని ఒకసారి చెప్తే ఒక గ్రూప్ అనుకోవాలి ఇవన్నీ స్పిరిచువల్ హిడెన్ సిగ్నేచర్స్ అంట బైబుల్లో ప్రభ్వా ప్రవ్వా అని నా నామంన ప్రభా ప్రభా అని పలుకు ప్రతివాడు పలవరాజ్యం ప్రవేశించాడు అని చెప్తాడు అంటే రెండు గుంపులు అవి ప్రవ్వా ప్రభ్వా అనేది సర్పములు తేళ్ళు అన్నట్టు ప్రవా ప్రవా అని చెప్పే ప్రతి ఒక్కరు పర్లో రజల్లో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే పర్లో రజల్లో ప్రవేశిస్తారు ఎవరు తండ్రి చిత్తా నెరవేర్చే నాలుగో గుంపు అది ఎప్పుడు బయట ఉంటుంది అది లక్ష మంది సాదృశ్యం కానీ ఇంకొక గుంపు మూడో గుంపు అది సగం సత్యం సంగం అబద్ధంలో ఉంటుంది ఆదివారం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతుంది సోమవారం నుంచి శనివారం వరకు స్వార్థ చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అదే మతపరమైన గుంపు అదేంటి సగం సత్యం సంగం అబద్ధం గొర్రెలు అన్నట్టు అవి గుడ్డిగా పోతా ఉంటాయి ఎట్టు నడిపేసి అటు పోతూ ఉంటాయి కాబట్టి చూడండి ఎవరికి తగిన తీర్పు వాణిస్తూ ఉంటాడు దేవుడు మొదటి రెండు గుంపులు చాలా కఠినమైన గుంపులు కాబట్టి అవి తెగవేయబడి చత్తురు అని జకర గ్రంథులు కానీ మూడో గుంపును అగ్నిలోంచి బరి తీసుకొస్తాడు ఎందుకంటే ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ ఆ అగ్నికి దాని మీద ఉన్న మురికి అంతా పోయినాక అది మెరుస్తూ బంగారంలా అది అగ్నిలకెళ్ళి రావాల్సిందే ఒక గుంపు వచ్చి అనే సరైన కానీ మనం మటుకు ఆల్రెడీ అగ్ని పోయి వచ్చిన వాళ్ళం శ్రమలకుండా పోయి వచ్చిన వాళ్ళం మనం అందరం ఆయనతో పాటు సమాధి చేయబడ్డ వాళ్ళము ఆయనతో పాటు సిలువ ఇవ్వబడ్డమంటాం రూల్ రాష్ట్రపతికాల దృష్టి నమ్మకొచ్చు ఆయనతో పాటు మనము సెలవు ఇవ్వబడ్డము ఆయనతో పాటు సమాధి చేయబడ్డము ఆయనతో పాటు తిరిగి లేచిన వాళ్ళము కాబట్టి మరణంకి మన మీద అధికారం లేదంటాడు అక్కడ కాబట్టి కానీ ఆ రీతిగా అనుకున్న వాళ్ళు తిరిగి లోకాతిథ్యంగా జీవిస్తే ఆయన మరణాన్ని మమ్ము చేస్తున్నారు కాబట్టి సెకండ్ టైం ఆయన మరణించాడు మన కొరకు ఆయన ఆల్రెడీ తరతరంల వరకు ఒకేసారి మరణించింది తరతరాల పాపముల నిమిత్తమై ఒకేసారి మరణించింది అని చెప్తాడు వాక్యం కాబట్టి ఆయన తిరిగి రెండోసారి మరణించాడు కాబట్టి ఎవరి పాపానికి తగిన శిక్ష వాడే అనుభవించాలా సగం సత్యం సగం అబద్ధం అనేది ముద్దంతా మంచిగా ఉండి కొంచెం పులిసిన ముద్ద కలిస్తే మంచి ముద్ద కూడా పులిసిపోతుంది సగం సత్యం సగం అబద్ధం అంటే ఏంటంటే కొంచెం అబద్ధం ఉన్న సత్యం కూడా అంత తర్మారైపోతుంది అబద్ధంగా మారిపోతుంది అందుకే ఈ విషయాలు జ్ఞాపకం ఆ సగం సత్యం సగం అంటే సగం పులుపు సగం మంచిగున్న పిండి గురించే ఆయన శ్రమ ఆయన వేదన అదే గొప్ప జనం అంటాం కాబట్టి ఈ సంబంధించిన విషయమే మనము ఈ ఆరవ అధ్యాయంలో చూస్తున్నాం కానీ ముఖ్యంగా ఈ ఆరవ విషయంలో ఆరవ బూరలో ఆ దూతలకు సంబంధించిన విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కొన్ని వారాల నుంచి కొన్ని నెలల నుంచి ఈ నలుగురు దూతలు ఎవరు అన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన గుణగణాలు అర్థం చేసుకున్నాం దీన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసే గుణగణాలు విధానాలు ఉన్నాయి దూతలు కాబట్టి మంచు అనుకుంటారు కానీ వీళ్ళు మంచులు కాదని మనం చూస్తున్నాం ఎందుకంటే వారి గురగాలని చూసినప్పుడు వారు ఎట్లున్నారు వారికి మరణం మీద అధికారం ఇచ్చిండు దేవుడు ఒకవేళ దేవుని దూతలు అయితే ఎందుకు చంపాలా కదా దేవుని దూతలు అయితే ఎందుకు చంపాలా మనుషులు మూడవ భాగాన్ని చంపడానికి వాళ్ళకి అధికారం ఇచ్చిండు తప్పించుకున్న వాళ్ళు కూడా ఉంటారు అక్కడ కదా చూస్తాం తర్వాత ఈరోజు వాక్యం పంత తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వర్షాలకు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా కొంతమంది అన్నారు ఉన్నారు అనగా ఎందుకనగా వాటి ఉండి కలలు కలిగిన వారి వాటి చేత ఇరవై ఇరవై ఒకటి అది కాబట్టి అందులో కూడా ఇంకొక సగం గుంపు సగం భాగం అదొక భాగం అప్పటికీ చనిపోయి మిగిలిపోయిన వాళ్ళు కనీసం వాళ్ళకి ఇంకొక అవకాశం ఉంది కానీ వాళ్ళు కూడా మారలేని స్థితిలో మనం చూస్తున్నాం అక్కడ కాబట్టి వాళ్ళు కూడా తిరిగి మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎవడు తప్పించుకోలేడు అది అసలు పాయింట్ అక్కడ కాబట్టి ఇప్పుడు మనము ప్రగణ గంధం అధ్యాయము పదిహేడవ వర్షం నుంచి ధ్యానిస్తాం పోయిన వరకు అవి చూసినాం మనము వరకు ఈ రోజు నుంచి పదిహేడవ వర్షం ధ్యానిస్తాం ప్రగణ గంధం అధ్యాయము పదిహేడవ వచ్చినం మరియు నాకు కలిగిన దర్శనములతో వాటి కాబట్టి రెండు ముఖ్యంగా ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్న మేము చూసిన ఏంటంటే సింహం సింహానికి సంబంధించిన విషయాలు మరికొన్ని రోజు మనం చూసి కొంచెం ముందుకు వెళ్ళిపోతాము కాబట్టి ఈరోజు ఈ నలుగురు దూతలు సింహాల లాగా లేక సింహంలా కనిపిస్తున్నారు నలుగు కానీ సింహంలాగా కనిపిస్తున్నారు వారి నోట్ల నుంచి వస్తుంది కదా ధూమం వారి నోట్ల నుంచి ధూమం వస్తుందంటే మనం చూస్తున్నాం యోగేల గ్రంథంలో ఈ సింహం ఎట్లా ఉంటుంది మనం అర్థం చేసుకుంటాం కాబట్టి యోగేల గ్రంథము మొదటి అధ్యాయము ఆరు ఏడు వర్షాలలో ఈ సింహము లేక ఈ ఈ నలుగురు దూతల సమూహము ఎట్లా ఉంటది అనేది ఇక్కడ చూపించబడుతుంది ఆరవ వచనము ఏడు ఆరు ఏడు వచనాలలో యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు బలమైన జనా దేశం మీదికి వచ్చినది చూడండి వాటి పండ్లు ఏ రీతి ఉన్నాయట సింహపు కొరల వంటివి కాబట్టి లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చిందా అదేనా నా దేశమే నా దేశం మీదకి వచ్చిందంటే తన బిడ్డల గురించి మాట్లాడుతాడు లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చింది కాబట్టి పోయిన బలవంతుడు ఎవడ నెడది సంబంధించిన వాక్యం నేను మనం గద్దకు సంబంధించిన వాక్యం ఏంటంటే పీనుగా ఎక్కడ ఉన్నో గద్దలు అక్కడ పోగొ పీనుగా ఎక్కడన్నా గద్దలు ఎక్కడ పోగవను అనే వాక్యం చూసి మనం ముగించుకున్నాం దానికి సంబంధించిన జేమ్సాంగ్ నంబర్స్ ఏముందంటే స్ట్రాంగ్ మ్యాన్ అని చూసినాం కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేస్తున్నాం ఈ స్ట్రాంగ్ మ్యాన్ ఎవరు అంటే ఇక్కడ చెప్పబడుతుంది యోగుల గృధం మొదటి ఆరు ఏడు వర్షాలలో లెక్కలేని బలమైన జనాంగం ఈ స్ట్రాంగ్ మ్యాన్ అనేది ఓ పెద్ద గుంపు సంబంధించింది యాక్చువల్లీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే బబులోను ఏ రీతిగా రాబోతుంది విషయం తన దేవుడు తన బిడల మీద బౌలుల్ని ఏరితిగా రప్పిస్తుండ విషయాన్ని ఇక్కడ ప్రవచన చూపిస్తుంది యోగం ద్వారా లెక్కలని బలమైన జనంగము నా దేశం మీదకి వచ్చాను వాటి పండ్లు అంటే ఆ ఆ లెక్కలని బలమైన జనంగము పండ్ ఎట్లున్నాయంట సింహపు కూరలు అసలు అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలా అది ఒక బలమైన జనం అన్నట్టు నిజమైన సింహం కాదు అది కానీ సింహంతో పోల్సిన అంటే చాలా బలమైన జనం అంటే గుంపు తన తన తన ప్రజల మీదకి వస్తుంది గొప్ప జన మీదకి పడబో గుంపు ఎట్లా ఉందంట సింహము పండ వంటి గుంపు అంటే తర్వాత వాటి కాటు ఆడు సింహపు కాటు కాబట్టి అవి ఖచ్చితంగా కలుస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు తన ప్రజల మీదకి ఆ బలమైన జనాంగము సింహము వలె వచ్చి వారిని కాటు వేస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ టీత్ పండ్లు కదా సింహపు పండ్లు జేమ్స్ స్ట్రాంగ్ ఎయిటీ వన్ ట్వెయిటీ సెవెన్ లో ఏముందంటే ఐవరి అని ఉంది ఐవరి అంటే తెలుస్తారు మీకు ఎవరికైనా ఐవరి ఏరుగు దంతం ఉంటుంది ఏరుగుకి టస్కల్ అంటారు దాన్ని ఐవరి దంతాలు అంటారు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది దాని మీద పెద్ద పెద్ద దూరాలే నేర్పిస్తుంది చెట్లనే దూరా చెట్లనే మోసుకొని వస్తుంది అది దాని మీద అంత స్ట్రాంగ్ ఉంటాయి అనేటి అంటే అంత బలమైన పండ్లు అని ఉపమాను చెప్తున్నాడు అంటే చాలా బలమైన జనము ఇది అన్న విషయాన్ని జ్ఞాపించినాడు వాడు బలవంతుడు సైతానుడు బలవంతుడు అని బైబుల్ సెలవిస్తుంది కాబట్టి వాటి టీత ఆ అంటే లేక అంత బలమైన వారు అని చెప్తున్నాడు తర్వాత లయన్ సెవెన్ థర్టీ ఏముందంటే వైలెంట్ లయనే వైలెంట్ అంటే క్రూరమైంది బహు క్రూరమైంది అన్న అన్న వాక్యం అన్న వచ్చిన దాని జేమ్స్ రాంగ్ నంబర్స్ అర్థం సెవెన్ వన్ సెవెన్ లో ప్లక్ అని ఉంది ప్లక్ అంటే అది పే పెక్కిలిస్తుంది అర్థం కాబట్టి ఎట్లా పెక్కిలిస్తుంది గొప్ప జనాన్ని వారి స్థానం నుంచి పెక్కిలిస్తుంది అట్లా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి ఈ గొప్ప జనము ఈ బలమైన జనము తన దేశం మీదకి దేవుని దేశం మీదకి పంపబడుతుంది అది ఏం చేస్తుంది వారిని పెక్కిలిస్తుంది వారి స్థానం నుంచి పెక్కిలిస్తుంది అని చెప్తున్నాడు తర్వాత థర్టీ ఎయిట్ థర్టీ గ్రేట్ లయన్ టు రోర్ ఫియర్స్ అంటే చాలా కఠినమైనది చాలా రౌద్రం గలదు గలినది అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి యోగలో మనం చూస్తున్నాము ఈ జనం ఎట్లా ఉంటుంది లేక ఈ నలుగురు దూతలు ఎట్లా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి ఎన్నిసార్లు చూపించిన దేవుడు ఈ నలుగురు దూతలు బహులోను సమ సాదృశ్యం ఎందుకంటే యూఫరైటిస్ నది దగ్గర ఉన్నాయి అవి ఎప్పటి నుంచో బంధింపబడి అక్కడ విడుదల పొందినయి అవి యూఫ్రైటిస్ నది నుంచి అవి విడుదల పొంది దేవుని ఆకే ఏంటంటే పోయి మనుషులను చంపండి ఎవరిని చంపాలా మనుషులు మూడో భాగాన్ని చంపమన్నాడు అంటే మొదటి రెండు గుంపులు సర్పంపు తేళ్ళు మూడో గుంపు గొప్ప కాబట్టి గొప్ప మీద పడండి అన్న విషయాన్ని అక్కడ హెచ్చరింపబడింది అవి కాబట్టి అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి వాయలెంట్ జేమ్ సాంగ్ నెంబర్స్ ట్వంటీ ట్వంటీ అనుకుంటా కరెక్ట్ వైలెంట్ అంటే ఏంటంటే ఒప్రెసర్ అంటే ఒప్రెసర్ అంటే తెలుసా మీకు వరకు అన్న బానిసత్వంలో బానిసత్వంలోకి నడిపించే వాళ్ళు వీళ్ళు బానిసలగా తీసుకునే వాళ్ళు ఒప్రెస్ చేస్తారంటే భూస్వాములు పని వాళ్ళని ఎట్లా తొక్కి దాని ఒప్రెషన్ అంటారు ఇంగ్లీష్ లో అణిచివేయడం ఒప్రెసింగ్ అంటే అణిచివేయడం కాబట్టి ఈ బలమైన జనము గొప్ప జనాన్ని అణచివేస్తుంది వైలెన్స్ అంటే అర్థం అది టూ ట్వంటీ ఓప్రెస్ దాని తర్వాత అన్ రైచెస్ అంటే ఈ నలుగురు దూతలు అన్ రైచెస్ దూతలు అంటే రైట్ చేసే నీతి నీతి పరులు అన్ రైట్ చేస్ అంటే అవినీతి పరులు కాబట్టి ఈ వాయోలెట్ గా ఉన్న ఈ గుంపు అవినీతి పరులు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్లో ఏముందంటే టు టేక్అవే అంటే వారిని తీసుకొనిపోతారు కొనిపోబడడం మనం చెప్తాం కదా మనం అంటే సార్ నిత్య నరకానికి కొనిపోబడతారు వాళ్ళు విషయాన్ని వాళ్ళని అందరిని అట్లా చంపడానికి ప్రయత్నిస్తున్నారు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయం ఇక్కడ హెచ్చరిస్తుంది కాబట్టి వయలెంట్ అంటే ఒ ప్రెసర్ అన్ గ్రూపు విచ్ టేక్స్ అవే తీసుకొని వెళ్ళిపోతారు గొప్ప అన్న విషయం చూపిస్తున్నాడు తర్వాత ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవచనంలో ఈ సింహానికి సంబంధించిన విషయాలు మరికొన్ని కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఏ రీతిగా దేవుడు వారిని ఆయన చింతగా నడిపిస్తాడు ఈ సింహం నోట్ల నుంచి అన్న విషయాన్ని జ్ఞాపకా చూడండి గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైన చెవి ముక్కునైన విడిపించినట్లుగా షో మంచీను దురు కాబట్టి చివరికి దేవుడు వీరిని ఏ రీతికి తీసుకొస్తాడంట దాని నోట్లో పడ్డప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి అది రకేస్తుంది కదా ఏమి రెండు కాళ్ళు మిగులుతాయా రెండు చేతులు ఏదో అక్కడ వాక్యం ఎందుకంటే టూ లెగ్స్ ఏదో కదా అంటే దాని నోట పడితే ఖచ్చితంగా కొరుకుతుంది అదని చెప్తున్నాడు మిగిలినది ఏంటి అని అది చూపిస్తుండడు అంటే దాని కాటు ఖచ్చితంగా ఉంటుంది అది అది కొరుకుతుంది ఖచ్చితంగా గొప్ప కానీ కొరికినాక ఇప్పుడు రెండు కాళ్ళు ఉంటే వాడు నచ్చినట్టే కదా దాని తర్వాత ప్రభువులను రక్షించుకుంటున్నాడు అన్న విషయాన్ని ఏంటంటే ఎప్పుడైతే ఆ సర్పంపుల చేతిలో వీళ్ళు మరణిస్తూ ఉంటారో అప్పుడు వారి జీవితాలు ప్రభు సమర్పించుకుంటారు అప్పుడే రక్షిస్తాడు నువ్వు ప్రభు నన్ను క్షమించి ప్రభు నన్ను రక్షించి ప్రభు అని చెప్పబోతే ఎట్లా అది తీర్మానం కదా కాబట్టి అక్కడ ఆ వాక్యాన్ని చూపిస్తాడు ఎట్లా వీళ్ళు ఖచ్చితంగా నాలుగు కాళ్లే రెండు కాళ్ళే మిగులుతాయి అన్న విషయం జ్ఞాపం చేస్తాడు అక్కడ ఒక చెవా ఎందుకు చెప్పి రెండు కాళ్ళు చెవు ఎందుకు చెప్పండి చెప్పండి కాళ్ళు చెవులు దేనికి సంబంధించినవి నీ శర్రమంతా అంతా నశించిపోతుంది కానీ నీ కాళ్ళు నీ చెవులే మిగులుతున్నాయి చెబుతోని నువ్వు వీట చివరికి ఒక చెవితని ఒక చెవు పోగట్టుకుంటున్నావు ఒకటే చెవు మిగులుతుంది చివరికి సింహం లోట పడ్డప్పుడు శ్రమల మీదకి వాళ్ళు దొమ్మిగా వచ్చినప్పుడు వాళ్ళు మరణిస్తారు హతసాక్షులు అవుతారు అందరు అవుతారు అని వాక్యం మనం చూసిన బాలి పీఠ క్రింది మనం ధ్యానించినాం చాలా కాలం అందరూ హతసాక్షులు అవుతారు పలు హాత ప్రభు సన్నిధిలో మీ జ్ఞాపన చేస్తున్నారు ప్రభు ఎందాక నాదా సత్య స్వరూపి ఎందాక ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటావు భూనివాసులు అంటే నీకు తెలుసు అర్థం చేసుకోవాలా తీర్పు తీర్చంటే సర్పండు తెలగొచ్చి మాట్లాడుతున్నాడు ఎందాక భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటావు అంటే ఆగుసు మీ కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా అంటే మీలాగనే ఇంకా చాలా మంది చచ్చిపోబోతున్నారు వాళ్ళ సంఖ్య సంపూర్తి కావాలా అంతవరకు ఆగండి అని చెప్తున్నాడు దేవుడు అంటే ఈ లోకంలో వాళ్ళకి తీర్పు తీరుస్తాడు దేవుడు కానీ కొంతకాలం ఆగండి ఎందుకంటే మీలాగానే ఇంకా చాలామంది చనిపోతున్నారు ప్రపంచంలో భవిష్యత్తులో వాళ్ళ లెక్క పర్ఫెక్ట్ కావాలి సంపూర్తి కావాలంటే సంపూర్తి అంటే ఏం చెప్పండి అంత అందరు పోవాలి లెక్క సంపూర్తి అవుతుంది సగం లెక్క కాదు ఇప్పుడు సగం లెక్కు అనుకుందాం అనుకుందాం అవి కంప్లీట్ అయినాకనే తీర్పు అన్న విషయాన్ని ప్రభుయే అక్కడ మనతో మాట్లాడింది చాలా కాలం కాబట్టి ప్రభువే వీరిని సింహము నోట్ల నుంచి రక్షిస్తాడు ఒక చెవుతో పాటు రెండు కాళ్లతో పాటు వాళ్ళు బయటికి వస్తారు కొంచెం బాధకరమే కదా అది వినడానికి కూడా చెప్పడానికి కూడా వినం బాధకరమే మనం చాణకాలం కిందట కూడా ఇది వాక్యం జ్ఞానించినాం నాకు జ్ఞాపకం లేదు ఎక్కడ గానీ యోగ విలు కింద కదా మనం తర్వాత ఈరోజు మళ్ళా దేవుడు అది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మరోసారి చూడండి మరోసారి జరగారు అది యహో సిలవి మనగా ైన ము విడిపించినట్లుగా కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్న వాళ్ళు రక్షింపబడతారు అంటే అప్పుడంతా గాయాలు పొంది శ్రమల గుండా ఆ మంచాల మీద రెస్ట్ తీసుకుంటారు అవి మంచాలు చాలా కష్టతంగా ఉంటాయి మంచాలు చూడండి ఎట్లనే బుట్టలు వేసే ఆ బుట్టలు వేసే సేయండి ఎట్లుంటుంది చెప్పండి బుట్టలు చేస్తారు అలా అలే అల్ అవి చాలా కట్టిగా ఉంటాయి అవి అవి కంఫర్టబుల్గా ఉండవు నువ్వు మన స్పంజ్తో చేసిన మ్యాట్రస్లు అయితేనేమో మంచి కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి బుట్టలు వేసే అవి ఏమంటారు దాన్ని జూటో ఏమంటారు అది జూటో లేక కట్టే అది ఆ చాలా గట్టిగా ఉంటది అండి ఆ చాలా గట్టిగా ఉంటది కంఫర్ట్ ఉంటది అన్నట్టు అంటే ఆల్రెడీ శ్రమలో ఉండబోతుడ వాళ్ళ మంచాల మీద ఇంకా కష్టతరంగా అంటే వాళ్ళకి శ్రమ అంత భయంకరంగా ఉంటది విషయం చెప్తున్నాడు అటువంటి శ్రమలో ఉన్న వారిని ప్రభు రక్షించుకుంటాడు అన్న విషయాన్ని ప్రభు అంటే ఆయన ప్రేమ ఎటువంటిది అనేది చూడండి ఎంత అవిధేయత ఉన్నా కానీ ఆయన చివరి వరకు కూడా విడిచిపెడతలేడు అన్న విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనంలో ఈ సింహము ఎటువంటిది అనేది ప్రభు మరో జ్ఞాపకం చేస్తాడు మరి కొంచెం స్పీడ్ గా వెళ్దాం ఈరోజు ఎర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనం రెండు ముప్పై చూడండి వాళ్ళు ఎట్లా ఎందుకు మర్దిస్తారన్న విషయాన్ని కూడా మాట్లాడతాడు మీ పిల్లలు అర్థము వారు శిక్షకు లోపడరు చూడండి నాశనము నాశనపు వాంచగల ఖడ్గం అది సింహం వలె కాబట్టి ఇప్పుడు చూడండి ఈ సింహము అనేది ఏం సంబంధించింది అంటే అదొక ఖడ్గానికి సంబంధించింది ఈ దూతల దగ్గర ఏముంది ఖడ్గం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు కాబట్టి వాటి పండ్లు ఏ రీతిగా ఉన్నాయి ఒక రీతిగా సూచిస్తున్నాయి పండు కడ్గానే సూచిస్తున్నాయి నాలుగు రెండు కాళ్ళు ఒక చెవు ఒక ముక్కు మిగిలిపోతుందంటే అంతగా వాళ్ళు సంహరింపబడుతున్నారు అన్న విషయాన్ని ప్రభు చూపిస్తాడు తర్వాత అది ఏ రీతిగా చూడండి సింహం గురించి ఎవరు మనసర్ జన్ డెస్ట్రాయింగ్ లైన్ కాబట్టి ఎవరిని ఈ లయన్ డెస్ట్రా చేస్తుంది అని ప్రాఫిట్స్ అని చెప్పబడింది కదా ఆ తర్వాత దానికి సంబంధించిన నేను విషయం మరిక్కడ రాసుకుని నేను చూపిస్తాను అదే గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో పొదలలో నుండి సింహం పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు చూడండి ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ సింహం దేనికి సంబంధించింది జనముల వినాశకుడు అంటే వాడు ఒక మనిషి ఈ సింహము ఒక మనిషిని సోచిస్తుంది తర్వాత మనకు తెలిసి ఆల్రెడీ ఈ మనుషులు ఎవరు అది కానీ ఎక్కడి నుంచి బయలుదేరింది అది నుంచి బయలుదేరింది అంటే అది ఎప్పటి నుంచో పొంచి ఉంది చాలా కాలం నుంచి పొంచి ఉంది అది బయలుదేరింది జనముల వినాశకుడు లయన్ కమ్స్ ఔట్ ఆఫ్ థికెట్ పొదలంటే థికెట్ ఇంగ్లీష్ లో తర్వాత వినాశకుడు అంటే డెస్ట్రాయర్ ఇంగ్లీష్ లో డెస్ట్రాయర్ వినాశకుడు బయలుదేరి ఉన్నాడు ఎట్లా బయలుదేరి అతను ప్రయాణమై తన నివాసం నిలిచినాడు వీరెవరో చెప్పండి వాడు ఎక్కడ ఇంత అంతకాలం ఉన్నాడు వాడు అంటే ఆ గుంపు ఆ గుంపు నాశనకర నాశనం చేయ గుంపు ఎక్కడ చాలా కాలం నుంచి ఉన్నది అదే మనం చూసినాయి కదా తొమ్మిదవ అధ్యాయం మొదటి భాగంలో యూఫ్రెటిస్ అది దగ్గర వాళ్ళు బంధింపబడినారు యూఫ్రెటీస్ నుంచే స్టార్ట్ అయినారు యూఫ్రెటీస్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు యూఫ్రెటీస్ ఎక్కడుంది బబులోని దగ్గర ఉంది కాబట్టి ఇది సంబంధించిన బోధ ఇదంతా మనం ఉంటుంది ఇప్పుడు బబులోని కాలంలో సద్దా హుసేము బబులూని కట్టాలనుకున్నాడు ఎవడు కట్టని ప్రయత్నించిన వాడు ఎందుకంటే అది ప్రకృతి సహజంగా ఉండొద్దు అది ప్రకృతి సహజంగా ఉండద్దు కనీసం ఒక నారాశాకాడికి ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ క్రితము అది శిథిలం అయిపోయి అంతా అంత అంత కనిపించిన స్థలాలు ఉండే అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం అయితే ఉండే శిథిలాలు కొంచెం అక్కడక్కడ కనిపించడి తర్వాత యుద్ధాలలో మొత్తం నామరూపంలో ఎక్కడ పోయింది హండ్రెడ్ ఇయర్స్ లోపల ఇప్పుడు లేదు అది ఎక్కడంతా కంప్లీట్ లెవెల్ యుద్ధాలలో అంతా మొత్తం తొక్కేవాడే అంత లెవెల్ కి అయిపోయింది అది కనిపించదు మనకు ఆ ఇక్కడ భూమి లోతుల సౌత్ ఆఫ్ ఇరాక్ ఆ మైదానంలో ఉంటుంది కింద భూమి లోపల అయితే సత్తాం హుసేన్ బిల్డింగ్ కట్టిండు మంచి బిల్డింగ్ కట్టిండు ఆ ప్రాంతంలో కట్టింక చుట్టూ పట్టణం కడదామని ప్లాన్ చేసిండు అమెరికన్స్ అప్పుడు యుద్ధం బాంబ్ చేసి సత్తాం మీద ఆ బాంబ్ చేసి ఆ బిల్డింగ్ మొత్తం గుల్చేసి ఈరోజు అడ్రస్ లేదు ఇంత కూడా బబులోని కట్టడానికి ప్రయత్నించి మంచి మేమంటాము ప్యాలెస్ మంచి ప్యాలెస్ కట్టిండు కానీ ఆ ప్యాలెస్ కూడా కూలిపోయింది ఎవరు బబులోని కట్టడానికి ప్రయత్నించినా అది కూలిపోవాల్సింది ఎందుకంటే దేవుని ప్రవచనం ప్రకారంగా బబులోను ప్రకృతి సహజంగా కనిపించద్దు అది ఆత్మీయంగా కనిపించాలి ఎందుకంటే ప్రకారంగా చూస్తాము బబులోను కూలేను కూలేని రెండు మనం చూస్తాం అక్కడ వాక్యం అంటే అది ప్రకృతి సహజంగా కనిపించద్దు ఆత్మీయలా కనిపించాలా ఆత్మలో చూడడానికి ప్రయాసం పడతాం ఎవరైనా ప్రయాసపడతారా ఎవరు ప్రయాసపడతారు ఇదంతా ఆత్మీయమైంది కరెక్టే కానీ ఆత్మలో మనకు చూస్తేనే కానీ ప్రకృతి సహజంగా ఏంది అని మనకు తెలియదు పాత నిబంధన కాలపు విధానాలు ఏందంటే ఆ వాక్యము ప్రతిదీ దృష్టాంతంలాగా కనిపిస్తాడు కోరిక రాష్ట్రపతి పౌరు జ్ఞాపకం చేస్తాడు కాలంలో జరిగినాయి అన్ని ఫిజికల్గా జరిగినాయి దృష్టాంతములుగా కండ్ల కనిపించేటట్లుగా కానీ కృత నిబంధక ఎందుకంటే పాతవి గతించినాయి ఇదిగో సమస్తం కృతమైన క్రైతు రాష్ట్రపతి పాతవి గతించినవి సమస్తం కృతమైనవి కాబట్టి కృతం ఎట్లుంటాయి అంటే ఆ పాత కాలంలో ఆత్మ ప్రకృతి నుంచి ఆత్మకొస్తే కృత నిబంధనలో ఆత్మ నుంచి ప్రకృతి పోతుంది మనం అంటే ఆత్మస్వరూపులం కానీ దాని యొక్క ప్రకృతి సహజంగా ఏంటి ఆత్మస్వరూపులం అంటే మనం ఈ క్షణం ఆత్మలో కానీ మనం మనుషులనే అది ప్రకృతి అంటే ఆత్మలో రక్షణ పొందిన వాళ్ళము కానీ లోకానికి మనుషులాగానే కనిపిస్తున్నాం అది ఆత్మీయమైన విధానం కాబట్టి పాత్రంచిన ఇవన్నీ సమస్తం కృతమైనవి అందుకే ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి ఉపమానైతేగా చెప్పబడ్డాయన్ని ఆత్మీయంగానే ఉంటాయి స్పిరిచువల్ లేయర్లా ఉంటాయి కానీ వాటి వెనకాల ఫిజికల్ గా ఉంటాయి ఇప్పుడు ఈ గుంపులన్నీ స్పిరిచువలే కదా సర్పములు తేలి కానీ వాటి ఫిజికల్ ఏది లేయర్ అవి కూడా ఒక మనుషులు మనుషుల గుంపులు కాబట్టి ఇవన్నీ ఉపానైతే చెప్పబడ్డాయి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకసారి ఎహెచ్కల్ గ్రంథం చూడండి ఈ సింహం గురించి చాలా ఆశ్చర్యకరమైన పోవరం చూసినాం ఈ కాంట్రోవర్సీ దేనికి సంబంధించింది సియోను గురించిన వ్యాజ్యము అని మనం జరించిన పరివారం సియోను గురించిన వ్యాజ్యం దా ద కాంట్రోవర్సీ ఆఫ్ జాయన్ అన్న విషయాన్ని మనం జరించినాం ఈ సియోను గురించిన కాంట్రోవర్సీ ఏంది అనేది గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ మనం చూస్తాం దానికి సంబంధించిన మీకు చూపించిన పరివారం శ్రీని సంబంధించిన వ్యాజ్యం ఏంటంటే ఆత్మలు ఆత్మ ఆత్మలో మనమే యూదులం అంతరాంగ యూదుగా మార్చుకున్నాడు కానీ మీరు కాదు అని ప్రకృతి సహజంగా ఇసులుపాయలు వ్యతిరేకిస్తారు అదే శివుని గురించిన వ్యాధ్యం ఈ లోకస్లో కూడా మీరు క్రిస్తలుసు మీరు కానీ మీరు యూదులు కాదు మీరు ఇసులు కాదు అని మీ గురించి వ్యతిరేకంగా చెప్పడమే అదొక వ్యాధ్యం అన్నట్టు కాబట్టి ఆ వ్యాధ్యం అనేక మంది క్రైస్తవులు మరణిస్తుంటారు దానికి సంబంధించిన ప్రతి దండన యహోవా చేస్తాడని మనం పరివారం చూసిన వాక్యం కాబట్టి ఇక్కడ అదే మరోసారి చూపిస్తున్నాడు చూడండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం గ్రంథంలో ఈ రోరింగ్ లయన్ గర్జించు సింహం చెప్పి ఉగ్రత దినీకు వర్షం రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు సింహము ర్జించి సింహము వేటాడినట్లు వేటను చీల్చినట్లు వేటనంటే దొరికిన జీవ పశువుని దొరికిన జంతువుని చీల్చినట్లు వారు మనుషులను మనుషులను ఎవరు వాళ్ళు వాళ్ళు మనుషులే కదా ఒక మనుషులు ఇంకొక మనుషులు భక్షిస్తున్నారు ఈ మనుషులు గర్జించు సింహంలాగా ఉన్నదంట కాబట్టి సర్పములు ఇవన్నీ సర్పంగా సంబంధించిన ఆరో బోధ బోర అంతా సర్పంగా కదా వీళ్ళంతా గర్జించు సింహంల వలె ఉన్నారు వీళ్ళు ఎట్లున్నారంటే మనుషుని వేటని చీల్చినట్లు మనుషులను వారు భక్షిస్తారు భక్షిస్తారు అంటే పినుగని రాబందు పీల్చుకొని తింటదో అట్లా తింటారు అదే మనము చాలా సంవత్సరాల క్రితము హుషే కూడా వాకి ధనించినాం హుషే గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరవ వచనం హుషే గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ సింహానికి సంబంధించిన విషయాలు మరికొన్ని ఉన్నాయి తర్వాత వారికి పొంది తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిది ఇది మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది అంటే మనం చూసిన హుషగ్రంథంలో చాలా కాలం క్రిందట రికార్డింగ్స్ ఉంది ఆన్లైన్ వాళ్ళు మంచిగా మేధ దొరికి అంటే బాగా సంపాదించుకొని తిని తృప్తి పొంది ఏం చేశారట గర్వించిండ్రు అంటే దేవుడు నాకు అవసరం లేదనేది గర్వించడం గర్వించడం అంటే దేవుడు నాకు అవసరం లేదని ఆయన మర్చిపోవడమే గర్వించడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఏం జరిగింది చూడండి అక్కడ కాబట్టి కాబట్టి నేను వారికి సింహం వంటినైతే చూడండి నేను వారికి సింహము వంటి వడనైతే ఇప్పుడు బాగా చేసుకోండి అక్కడనేమో సర్పంలను సింహంలాగా పంపించిడు వీళ్ళ ఇక్కడ ఏమవుతుడు నేనే వారికి సింహము వంటి వడనైతిని అర్థం చేసుకోండి ఇప్పుడు చూడండి రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని బిడలు అంటాం కదా మేము రక్షణ పొంది పోగొట్టుకున్న దేవుని బిడమనే చెప్పుకుంటున్నాం ఓ రీతిగా చెప్పాలంటే మొదటి రెండు గుంపులు కూడా ప్రభుల్ని సేవిస్తాయి అనుకుంటున్నాయి అనేవా పొద్దున్నేసి సర్పంలో తేళ్ళు నేను దేవుని సేవలు చేస్తాయి అనుకుంటున్నాయి కానీ అసలు వాళ్ళు దేవుని సేవ చేస్తారని మనకు తెలుసు దేవుని సేవ ఎట్లా చేస్తారు ఘనహీనమైన ఘటంలాగా సేవ చేస్తున్నారు ఘనమైన ఘటంలాగా సేవ చేస్తారు దేవుని ఘనపరిచే సేవ కాద గణహీనమైన సేవ అది వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను దేవుని సేవనే చేస్తాను చంపుతున్నారు మనుషులే ఆ పాతని ఇసా పల్లెలో ప్రధాన యాచకులు చూస్తున్నాం ప్రభు ఏసపుడు వాళ్ళు ఏమనుకున్నది తెలుసా వీళ్ళు దేవఘోషం చేస్తున్నారు వీడిని చంపడం దేవుని సేవ అని అనుకున్నారు వాళ్ళు అట్లనే యుగ సమాప్తిలో అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి నేనే వారికి సింహము వంటి వాడ నైతిని తర్వాత చిరుతపులి మార్గం పొంచి చిరుతపులి మార్గం పొంచిన్నట్లు నేను వారిని పట్టుకొని పొంచి ఉంది నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోండి సింహము అంటే అంటే ఆయన ఏంటంటే సింహము వలె చిరుత పులి వలె అంటే బాగా తీసుకోండి ఆయన కొదమసింహము సైతాను గర్జించ సింహం ఇవి సింబల్స్ అన్నట్టు బైబుల్లో సైతాను కూడా సింహంతో పోల్చబడుతుంది మన ప్రభు కూడా సింహంతో పోల్చబడుతున్నాడు కొదమసింహానికి గర్జించ సింహానికి చాలా తేడా ఉంటుంది ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోతాయి అవన్నీ కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటుండంటే నేను వాళ్ళకి సింహం వంటి వాడని అవుతున్నాను చిరతపులి వంటి వాడనవుతున్నాను పొంచి ఉంటాయి ఇందాక తీసిన మన టికెట్లు అది కొంచెది ముళ్ళ పొదలో అది కొంచి ఉంది కాబట్టి అక్కడ ఆయన ఏం చేస్తుందంటే నేనే వారికి వారిని ఆ రీతిగా వాడుకుంటున్నా సర్పం తేళ్ళని నేను అట్లా వాడుకుంటున్నా కాబట్టి సింహము అన్నప్పుడు సర్పానికి సాదృశ్యం చిరత అంటే తేళ్ళకి సాదృశ్యం అది రక్షేశ్వరిద కాబట్టి ఆ రీతి మనం అర్థం చేసుకుంటున్నాం అయితే తర్వాత కంప్లీట్ చేయలేదు వాక్యం ఎనిమిదో వచ్చా మీద ఇప్పుడు ఎలుగుబంటి గురించి మాట్లాడుతున్నాడు సింహం పోయింది అడ చిరుతపులు అయిపోయింది అవన్నీ అందులో నుంచి ఎస్కేప్ అయిన సింహం చేత ఎస్కేప్ అయిన వాడు చిరుతపుల ఎస్కేప్ అయిన వాడు దేనికి దొరుకుతున్నాడట ఎలుగుబంటికి దొరుకుతున్నాడట అంత ఉంది కదా అంటే నో ఎస్కేప్ తప్పించుకుంటే అవకాశం లేదు ప్రభు నుంచి ఎవరు తప్పించుకోలేడు ఆ విషయం మనం చూస్తాం కదా రక్షించేవాడు నీ మీదికి వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోండి నీకు రక్షకుడైనా కానీ ఆయనకి నువ్వు తిరుగుబడతానం చేసి గర్వించినావు ఆయనను మర్చిపోయినప్పుడు ఆయన తిరిగి నిన్ను ఎవడు రక్షిస్తాడు రక్షించేవాడు రక్షించలేడు నువ్వు రక్షకుని చూసి భయపడిపోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఏంది ఆయన దగ్గర మనం దాచుకున్నాం ఆయన దగ్గర దాచబడుతున్నాం మనం ఎందుకంటే ఆయన రక్షించేవాడు కాబట్టి ఆయన మనల్ని కౌగులిచ్చుకుంటే గద్ద మనల్ని ఎత్తుకొని ఆయన కోడి లాగున్నాడు తన రెక్కల కింద మనం కాచి కాపాడుతున్నాడు రెక్కల కిందకెళ్ళి నువ్వు వెళ్ళిపోతే ఆయన నేను ఎట్లా కాపాడుతాడు రక్షించేవాడు నేను కాపాడే స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను కాపాగిస్తాడు గద్ద కాపాగిస్తాడు గద్ద తన్నుకొని పోదు అన్న అక్కడ మనకు చూపిస్తున్నాడు కాబట్టి అవకాశం లేదు భారతదేశం బేర్ దేనికి సంబంధించిన లేక ఎలుగుబంటి దేనికి సంబంధించి చెప్పండి తేల చిరత పులి తేలి అనుకున్నామే చిరతపులి రోలు అయిపోయింది కదా ఐదవ బూరలో చిరతపుల్లి తర్వాత ఎలుగుబంటి వస్తున్నాడు ఇప్పుడు అర్థం చేసుకోండి తేల తర్వాత వస్తుంది ఐదవ గూర తేలకి సంబంధించింది ఆరవ బూర సర్పాలకు సంబంధించింది చిరత పులి దగ్గరికి వెళ్ళి తప్పించుకున్నవాడు ఎలుగుబంటి చేతిలో దొరికిండు అంటే ఎవరు సర్పంలే కదా ఎలుగుబంటి ఎలుగుబట్టి సర్పాలకు సంబంధించింది మనం అర్థం చేసుకోవాలా ఒకసారి ఎలుగుపల్లి మనకి తేలలాగా అనిపిస్తుంది ఇంకోసారి ఇప్పుడు అంటే సీక్వెన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా చిరుతపల్లి తేళ్ళైతే దానిలోక తప్పించుకునే వారికి ఎలుగుబంటి దొరుకుతుందంట ఎలుగుబంటి చేతికి దొరుకుతుందంట అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక దశలను తప్పించుకున్నా ఇంకో దశలు దొరకక తప్పదు అంటే ఇంకో రీతి ఏంటి అంటే ఎందుకు దేవుడు చిరుతపల్లి చేతికి వెళ్ళి తప్పించే ఇంకొక అవకాశం ఇప్పుడన్నా వాడు మార్పు ఉంచడమో ఇప్పుడున్న మార్పు దించడమో కానీ మార్పు చెందక ఎలుగుబడి చేతిలో పడితే అది రక్కేసింది వాడిని చీల్చేసింది అని ఉంది కదా వాణి రొమ్మును చీల్చేసాను మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఆత్మీయ దృష్టి చెప్పారు రొమ్ము చీల్చడం మీద గొంతు కొరిసేయచ్చు కదా గొంతు కట్టిగా వేయొచ్చు కదా రొమ్మెందుకు చీల్చాలా ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు అంత డీటెయిల్డ్ గా మన బోనసే గానీ రొమ్మే ఎందుకు చీల్చాలా అని ప్రశ్నించుకున్నప్పుడు నీకు అర్థమవుతున్నట్టు ఇది దేనికి సంబంధించింది నీ హృదయానికి సంబంధించింది ఇది ఆత్మ నీ జీవానికి సంబంధించింది నీ జీవంలో ఇక్కడ ప్రభు జీవించాలనుకుంటున్నాడు ఇక్కడ ఏముంటుంది బ్రెస్లెట్ ఉంటుంది నీతి అనే మైమరు ఉండాలా అది రొమ్ము చీల్చినప్పుడు నీతి అనే మైమరువు లేదు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఎలుగుబంటికి సంబంధించిన విషయాలు దాని తర్వాత ఏం జరుగుతుంది నేను ఈరోజు వాక్యం ఒక్కటి చూపించేసి ముగించేస్తా టైము యక్షయ గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు చాలా డీటెయిల్ గా రాసుకున్న పాయింట్స్ కానీ అవి ముగించేటట్లు లేదు నాకు తెలుసు యశగ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఎనిమిదవ ఈ సింహం లో ఏ రీతి ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కొరికి వేయనట్లు చిమ్మట వారిని బాగా అర్థం చేసుకోండి వస్త్రము కొరికి చిమ్మట వారిని కొరికి అసలు వస్త్రం కొరికి వేస్తుంది కదా చిమ్మట అంటే చెదలు ఇంగ్లీష్ లో మాత్ అంటారు లేక వాటిని ఏమంటారు ఇంగ్లీష్ మాత్ ఏముంది తర్వాత మాత్ అంటే తెలుగులోకి వెళ్తారు మాత్ అంటే చిమ్మట దాని తర్వాత గొంగలిపూర్గా అక్కడ రెండు ఏమంటాం పురుగుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఒకటేమో మాత్ అంటే చిమ్మట రెండవది ఏమో వామ్ రెండవది వామ్ వామ్ ఇంగ్లీష్ లో వామ్ అంట తెలుగులో ఏముంది అంటే బుద్దింక అన్న బొద్దింకా ఇంగ్లీష్ లో బుద్ధింకని లేదు వామ్కి బొద్దింక చల చేయండి వామ్ అంటే పురుగు బొద్దిక రీతిగా పురుగునే కానీ ఇంగ్లీష్ లో మట్టు వామ్ అనుంది వామ్ సాధారణంగా ఏం చేస్తుంది అంటే ఈ చెట్లను ముఖ్యంగా చెట్లను తినేస్తుంది తర్వాత సిల్వర్ ఫిష్ అని కదా సిల్వర్ ఫిష్ మీరు చూస్తారు కదా నేను దగ్గర కూర్చుంటాడు అక్కడ చూడండి ఏడు సిల్వర్ ఫిష్ ఇక్కడ అది ఎప్పుడున్న దగ్గర పోయి చూడండి మీరు ఎప్పుడన్నా చూసేరా దాన్ని అవి బట్టలు తినేస్తాయి పట్టు వస్త్రములు దాన్ని ఏమిటో కింద దాన్ని ఇంగ్లీష్ దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు అంటే సిల్వర్ ఫిష్ అంటారు దాన్ని పురుగుని సిల్వర్ ఫిష్ అది మెరుస్తూ దాని మీద మెరుస్తూ అది ఎక్కడ ఉంటది అంటే ఉంటది అది బట్టలు తింటుంది అది కథ అది బట్టలు అని అది లేకుంటే కొన్నిసార్లు పుస్తకాలలో బట్టది కదా వెనకాల వాటి గురించి తింటుంది అది సిల్వర్ ఫిష్ బట్టలే మెయిన్ ఏంటంటే పట్టు బట్టలు ఉంటాయి పట్టు చీరలు పట్టు చీరలు ఎక్కడ పోతుంది అది మొత్తం మొత్తం క్లీనప్ చేస్తే పట్టు చీరలు అది దానికి అర్థమవుతుందా బట్టలు తినే పురుగుల గురించి మాట్లాడుతుండే దేవుడి సరే నాకు ఇది సాయంత్రం నేను కూర్చున్నప్పుడు ఈరోజు చాలా అలసిపోయి ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండే పద్దంత్రం వరకు కూర్చున్నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇంక ఈరోజు ఎట్లా ప్రిపేర్ అవుతున్నా అనుకున్నాను కానీ సాయంత్రము ఒక గంట సేపు వీళ్ళందరూ ఒక్కని కూర్చొని ఇవన్నీ చూస్తా ఉంటే నాకు అప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతుంది మైండ్ ఎందుకు పురుగు ఇక్కడ బట్టల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మరోసారి చూడండి ఇక్కడ ఎనిమిది వర్షంలో వస్త్రముకి వస్త్రము కొనట్లు చిమ్మటే వారిని కొరికివేయ చి ఎట్లా కొరికేస్తుందో చిమ్మట వారిని అట్లా కొరికేస్తుందంట తర్వాత వారిని కొరికివేయ గొర్రెచ్చుని కొరికినట్లు బొద్ది ఇంకా గొర్రెబొచ్చుని కొరికినట్లు వారిని కొరికి ఈ పురుగులు మనుషుల నిజంగా బటన్ కొరికినాడే కాదు ఈ పురుగులు మన బటన్ కాదు మనుషులనే గుర్తనుంది అక్కడ అంటే ఆ పురుగు నుంచి మనం మాట్లాడుతున్నాం వాటి గుణగణం గురించి మాట్లాడుతున్నాం ఈ పురుగులు దేనికి సంబంధించిన అంటే మనకు తెలుసు దేవుడు మనల్ని పెంట మీద నుంచి లేపిండు పురుగు వంటి వరం అయితే దాని నుంచి మనం లేపిండు కదా లేపి ఆయన మనం రక్షించుకున్నాడు అంటే ఒకప్పుడు మనం పురుగు వంటి వరమే కదా అంటే రక్షణ లేకుంటే పురుగు వంటి వరమే కదా కాబట్టి ఈ పురుగులకి ఆయన బట్టలు అప్పగించింది బట్టలు తినమని కాబట్టి ఈ బట్టలు ఎవరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇంగ్లీష్లో ఊల్ అని ఉంది లేక తెలుగులో ఏమి కదా గొరెబచ్చు గొరెబొచ్చు అంటే ఊల్ ఇంగ్లీష్లో స్వెట్టర్స్ వేసుకుంటారు బట్టలు ఉంటాయి గోరెపచ్చున బట్టలు ఉంటాయి ఆ చలి ప్రాంతాలలో గోరెపచ్చుని వేసుకుంటారు బట్టలు కాబట్టి అటువంటి జీవితం గురించి మాట్లాడుతుండే ఇక్కడ అంటే మంచి మంచి బట్టలు వేసుకుంటారు కానీ ఏం లాభం అన్న విషయం జ్ఞాపేస్తాడు నిజంగా నువ్వు ఏదో బట్టలు వేసుకోవడం కాదు మంచి క్వాలిటీ బట్టలు కాస్ట్లీ బట్టల గురించి మాట్లాడుతున్నాడు కదా అక్కడ బట్టలను ఎట్లా కొరికి వేస్తుందో వస్త్రములను అట్లా మనుషులను కొరికేస్తుంది అని చెప్తుండ్రు అంటే మనుషుల బట్టలు అట్లా ఉంటాయి అంటే నీ బట్ట ఎట్లున్నా కానీ ఆయన నిన్ను కొరికేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంది ఎవరు కొరికేస్తారు ఈ సింహాలు లేక ఈ తేళ్ళు ఈ పురుగులు తర్వాత బట్టలు దేనికి సంబంధించినవి అంటే నిన్ను కవర్ చేసేది కదా బట్టలు మనం చూస్తాం ఆదికాండంలో ఆదమ్మ పాపం చేసినప్పుడు దేవుడు చేసిండు గొర్రెని బలి అర్పించి దాని చర్మం వాళ్ళ కప్పిండు కదా అంటే ఎందుకు గప్పిండు తర్వాత నువ్వు నువ్వు దిగంబరివి నువ్వు దిగంబరివి అని ను గ్రహించాలా కాబట్టి నీ దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన ఇచ్చిండు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అంటే ఏంటంటే నువ్వు ను శరీరకంగా ఉండవు నీ శారీరకమైన జీవితము కపబడింది ఆ యొక్క గోరె చర్మంతో అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు దాని తర్వాత ఈ కపబడడం ఏంటంటే నీ పాపం నీ కపిపుచ్చింది కప్పి కప్పిపెట్టింది పాత నిబన్న కాలపు బలు అన్నీ ఏం చేసినాయంటే గొర్రె రక్తము వాళ్ళ పాపమను కపి పెట్టింది కడగలే ఏ రక్తం తప్ప ఏది కడగదు పాపము అన్న విషయాన్ని అక్కడ నుంచి మనకు అర్థ చేస్తాడు నేను ఆ రెండు మూడు విషయాలు చెప్పించేసి వాక్యం చెప్పి ముగిస్తాను తర్వాత జకరే గ్రంథం అనుకుంటా జకర గ్రంథము మూడవ అధ్యయము మూడవ వర్షంలో మనము చాలా కాలం కిందట ఒక సంవత్సరం రెండు సంవత్సరాల జకరే గ్రంథంలోని చిన్న ప్రభాగంలో సంబంధించిన బోధలు చూసినాం చాలా డీటెయిల్ గా చూసినాము అక్కడ యహోశివ అనే యాచకుడు ఉంటాడు ఆయన శరీరం మీద అన్ని మురికి బాటలు ఉంటాయి చూడండి మూడవ అధ్యాయము జకరే గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వర్షం కొంచెం స్పీడ్ వెళ్తే వాక్యం క్లోజ్ చేసుకుంటారు జకర గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వర్షంలో యహోశివ దేవుని దూత ఎందుకు నిలబడింది కదా ఆ చూడండి యహోశివ ఒక యాచకుడు అయితే ఈ యాచకుడు ఆ యహోశివ వేరే ఈ వేరే పాత్ని గారి మనం చూస్తాం కదా మో నిర్గమాకాఖాన్ని చూస్తాం కదా యహోషివో మోషే తర్వాత ఉన్న లీడర్ అయిన యహోషో ఆ యహోషో వేరే ఈ యహోశివో వేరే ఉంకో రీతికి ఒప్పానికి అర్థం చేసుకుంటే అంటే ఆయన పేరు ఇంతకు ముందు హుషయ ఉంటుంది కదా హుషయని యహోశివగా మారుస్తాడు మోషే పేరు మారుస్తాడు అంటే యహోశువ అంటే యేసు ప్రభు అని అర్థం ఒక రీతికి రక్షకుడు నా ప్రభు రక్షకుడు అని చెప్పడమే యహోశువ అంటే అంటే నా దేవుడే నా రక్షకుడు అనేది దాని పదానికి అర్థం కాబట్టి ఇది ఏసు సాదృశ్యం కానీ ఏసు మలిన వస్త్రం ధరించుకోవడం ఏంటి అంటే మన పాపములు ఆయన మీద పడ్డప్పుడు మలిన వస్త్రం ధరించుకున్నగా అది చూపబడుతుంది వాక్యం కానీ ఇక్కడ ఏముందంటే యహోశివ ఆ యొక్క మలినమైన వస్త్రములు ధరించుకుని దేవుడు దూత ఎంత ఈ యాచకుడు ఏసుప్రభు ఎదుట మలినమైన వస్త్రంలో ధరించుకొని నిలబడ్డప్పుడు ఏమంటున్నాడు దూత చూడండి చూడండి ఇతని మైల బట్టలు తీసివేడని ఆగ్పించాను కాబట్టి మైల బట్టలు తీసేయాల తీసేసేసుకోవాలా ఆ విషయాన్ని మనకు అర్థం చేస్తున్నాడు నువ్వు యాచకులు కానీ నీ మీద మైల బట్టలున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ యుగ సమాప్తిలో అట్లా ఉంటుందని చెప్తున్నాడు చిన్న ప్రభావాల సమస్య పోదు అదే కదా చివరి కాలంలో ప్రజలు ఎట్లుంటారు అనేది యాచకులు ఎట్లుంటారని చెప్పింది మనకు ప్రభు జగ్రంథాలు ధ్యానించినప్పుడు యుగ సమాప్తిలో యాచకుల మీద మైల వస్త్రములు ఉన్నాయి అది ఎవర చూపిస్తున్నాడు దేవుడు నీకు నాకు చూపిస్తున్నాడు ఒకవేళ మనకేమన్నా మైల వస్త్రాలు అంటే మనం తీసేసుకోవాలన్న విషయం కూడా ఈ రోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఈ సర్పంలు మైల వస్త్రం ధరించుకునే సర్పంపులు ఇవని ఈ బోధ ఈ బోధకుల జీవితాలు అది ఉంటాయని చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు ఆ ఫిల్తీ గార్మెంట్స్ ఇంగ్లీష్ లో ఫిల్తీ గార్మెంట్స్ గార్మెంట్స్ అంటే బటల్ మైలమైన వస్త్రములు తీసి చెప్తున్నాడు యేస గ్రంథము అరవై అధ్యాయము పదో వస్త్రంలో ఇంకొక రెండు వాక్యం చూపించి ముగించేస్తాను నేను యేష గ్రంథము అరవై ఒకటో అధ్యాయము పాదవర్షంలో చూడండి అసల వస్త్రములు అవి అనే విషయాన్ని జ్ఞాపం మన ప్రభు ఎటువంటి వస్త్రములు మనకి ధరింపజేసింది అంటే రక్షణ వస్త్రము అని ఇక్కడ చెప్పబడింది కదా కాబట్టి అసలైన వస్త్రం ఏంటి అంటే ఇది ఆత్మీయమైన వస్త్రం నిజంగా నువ్వు జీన్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వాకింగ్ చెప్పేది కాదు చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది చెప్తుంది ఈ రోజుల్లో పాతవాడు ఏమంటాడు అంటే అరే వీడు ఏంది జీన్ ప్యాంట్ వేసుకోడు టీ షర్ట్ వేసుకొని వాకేం చెప్తుడు అని వాడి నుంచి తప్పు లేక పెడతాడు అంటే తప్పేముంది జీన్ ప్యాంట్ వేసుకోవడం వల్ల తప్పేమనుందా అసలు పంట్ వేసుకుండు కదా వాడు టీ షర్ట్ వేసుకోడు కదా వాడు తప్పేముంది జీన్ ప్యాంట్ వేసుకుంటే టీ షర్ట్ వేసుకుంటున్నా ఏంది ఈ కాలానికి ఈ ఈ రోజుల్లో నా యమనస్తులకి నువ్వు అట్లాగనిపిస్తే వాడిని యాక్సెప్ట్ చేస్తాడు అనేసి నువ్వు జీన్ ప్యాంట్ వేసుకోవాల నేను చెప్పాను అర్థమవుతుందా నేను ఎప్పుడు వేసుకోను జీన్ ప్యాంట్ నేను ఎందుకంటే నేను ఈ కాలపు మనిషిని కాదు కదా యవనస్తులు వాళ్ళు ముసులోనే అంతేనా లేదా యాభై దాటిలోనే ఎప్పుడో మన ముసులోనే నేను మళ్ళా ఇప్పుడు స్పెషల్గా జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే యవనస్ అంటే మాకు మాకు కాంపిటీషన్ వచ్చింది అనుకుంటాను అంతేనా లేదా కాబట్టి నీ వయసు తగినట్టు నువ్వు జీవించడం అదొకటే నేర్చుకోవాలా నీట్ కూడా డ్రెస్ ఎక్స్పెన్సివ్ కూడా అవసరం లేదు చాలా కాస్లీ డ్రెస్ కూడా అవసరం లేదు నీట్ కూడా మనుషులు నేను అంగీకరించాలా అట్లా నువ్వు కనిపించాలా మనుషులకి కలర్ఫుల్ డ్రెస్సులు గీతలు గీతల డ్రెస్సులు బొమ్మలు ఇట్లాంటివి ఉండదు అన్నట్టు మనం మనం అట్లా చెప్తాం కానీ నేను చెప్పేది ఏంటంటే పాయింట్ ఫస్ట్ పాయింట్ వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు వాళ్ళకి తగ్గినట్లు ఉండాలా డ్రెస్ ఒక నేను ఫారిన్ కంట్రీకి పోతే నిజంగా జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకునే వాక్యం చెప్తానేమో ఇంకటి వాళ్ళు అట్లానే యాక్సెప్ట్ చేస్తానే అర్థమైనా నువ్వు బ్యాప్టిస్ట్ చర్చ్ పోయినావు అనుకో బ్యాప్టిస్ట్ చర్చ్లో చెప్పాలంటే ఫుల్ సూట్లు ఉండాలా టై ఉండాలా అప్పుడే నేను పాసాల లాగా వాళ్ళు గుర్తిస్తారు లేకుండా గుర్తించారు అదే ను పెద్ద కోసం చర్చికి పో పైన తెల్ల తెల్ల షెర్ తెల్ల ప్యాంట్ తింటేనే నేను గుర్తిస్తారు వాళ్ళు అర్థమైంది చెప్పాడు ఏ చర్చికి పోతే ఆ చర్చి లాగా కావాల నువ్వు ఎందుకు మనుషులు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలా దాని తర్వాతనే నీ వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తారు నువ్వు ఎంత మంచి వాక్యం చెప్పేవాడు అయినా కానీ నీ డ్రెస్ యాక్సెప్టెన్స్ లేకపోతే నీ వాక్యాన్ని వాళ్ళు స్వీకరించారు ఇప్పుడు అర్థమైందా కసి గాని కానీ మిష గాని కానీ ఏరితేరని కానీ పిలుస్తే ప్రకటించడం అని చెప్పి పౌలు కాబట్టి మనం అట్లా చూసుకోవాలా మన టీ షర్ట్ వేసుకొచ్చి ఏంటి మాత్రం కాంప్యూట్ చేసినాం కాదు అర్థమవుతుందా ఆయన కంఫర్టబుల్గా టీషర్ట్ వేసుకున్నాడు పర్లేదు కాబట్టి మనం వేసుకోవాల్సింది అసలైనది ఏంటంటే ఆత్మీయమైన వస్త్రం అదేంటి రక్షణ ఆయన నాకు రక్షణను వస్త్రాన్ని ధరింపజేసింది ఆదమ వలకి కూడా రక్షణ వస్త్రాన్ని ధరింపజేసింది మీరు పాపంలో పడిపోయినారు ప్రభువు పుట్టేంత వరకు మీరు ఈ వస్త్రం ధరించుకోండి దేశంలో వచ్చినాకనే నీకు రక్షణ ఆయన పుట్టి మరణించేంత వరకు నీ పాపములకి కపిపుచ్చి ఉంటాయి కానీ రక్షణ రాదు నీకు ఎప్పుడైతే ఆయన మరణిస్తాడో అప్పుడు రక్షణ అనుగ్రహించబడతా మనుషులు ఈవెన్ ఓల్డ్ డెస్ట్మెంట్ భక్తులకు కూడా రక్షణ అప్పుడే సాక్షి అంతవరకు వాళ్ళు ఆ రీతిగానే కాపాడబడుతూ ఉంటారు ప్రస్తుతం ప్రసంగి చూడు ప్రజలు ప్రసంగి రక్షణ వస్త్రం ధరింపజేసిండని మనం చూసినాం ప్రసంగిలో తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వసనం ఆయన రెండు విధాలుగా మనకి ధరింపజేస్తుండు వస్త్రాలు ఎటువంటి వస్త్రము చూడండి అక్కడ ఈ రక్షణ వస్త్రం దీనికి సంబంధించింది ఎట్లుంటుంది అండి ఎనిమిదవ వచనం ఎల్లప్పుడు తెల్లని వస్త్రము ధరించుకొను తర్వాత ఆ నాకు ఇది చాలా సంవత్సరాల క్రితం రోజు నేను సడన్ గా మేలుకొచ్చింది ఆ నిద్రలో ఈ స్వరం వినిపించింది దాన్ని దగ్గర దగ్గర ఒక అనుకుంట బహుశా ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితము స్వరం వినిపిస్తుంది నీ తలకు నూనె తగ్గించద్ధని అర్థమైందా ఇక్కడ ఉంది వాక్యం దీంట్లో రెండుంటాయి ఎందుకంటే పాత కాలపు వాక్యాన్ని ఎట్లా తెలుసా వాటి ఫిజికల్ లేయర్ల మీనింగ్ ఉంటుంది స్పిరిచువల్ లేయర్ల మీనింగ్ ఉంటుంది కానీ కృత వస్తే స్పిరిచువల్ మీనింగ్ తో ఫిజికల్ లా పోతుంది గతం అవుతుందా ఈ ప్రిన్సిపల్స్ నేర్పించింది దేవుడు పాత నిబంధన కాలంలో ఫిజికల్ గానే నెరవేరుతుంటాయి అన్ని ప్రవర్చనాలు కృత నిబంధు ఆత్మీయ దశలో నెరవేరినాక అది నెరవేరినాక ఫిజికల్ గా మారుతుంది అదే అన్నట్టు ఇక్కడ ఇక్కడ చూపిస్తుండే ఎల్లప్పుడూ తెల్లని అంటే నిజంగా నేను పెంత కోసం కనిపించాలన్నా ఎల్లప్పుడు తెలియని వస్త్రాలే వాళ్ళని వాళ్ళు ఎల్లప్పుడు తెలియని వస్త్రాన్ని ధరించుకుంటే నువ్వు పెద్ద కోసం గుద్ధరేస్తావు అప్పుడు వేరే రానియాడు ఆండిలికల్ చర్చెస్ నిన్ను రానివాడు ఇంకా ఆంగ్లికన్ చర్చెస్ అంటే ఇవ్వడం సిఎస్ఐ ఇవన్నీ వాళ్ళు ఇన్ని రాని వాళ్ళ దగ్గర పెంత కోస్తలన్నీ వ్యతిరేకిస్తారు వాళ్ళు పెంత కోస్తలు వాళ్ళని వ్యతిరేకిస్తారు ఎందుకంటే వాళ్ళు అపవిత్రులు ఉన్నట్టు దృష్టి హెబ్రోన్ హెబ్రోన్ సంఘస్థలు వేరే సంఘస్థలని అపవిత్రులుగానే దూరంగా పెట్టేవాళ్ళు అన్టచ్చబుల్స్ లాగా పెట్టేవాళ్ళు సరే మనం ఎవరికి ఎవరి తీర్పు తీర్చాం వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉన్నాయని చెప్తున్నాం అందరినీ ప్రేమతో ప్రభుత్వ నడిపించాలా అది నడిపించడం కొరకు నువ్వు ఎట్లా జీవించాలనేది అర్థం చేసుకోవాలా నేను పెంత కోసం తగ్గిపోతే పెంత కొస్తలు లాగా ఉంటాను శాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఎగిరపోతే వాళ్ళలాగనే ఉంటాను జెండర్ చుట్టూ తిరిగితే వచ్చే లాభం లేదు నష్టం లేదు అర్థమైందా వాళ్ళు జెండర్ చుట్టూ కదా అవును చిలికరెంపు పాపసం పొందితే నాకు నష్టమేంది లాభం ఏంది వాటి కొరకు నేను పొందుతున్నా కదా వాని నష్టాలు నడిపించడానికి కొరకు నేను పోతున్నాను పౌలు గుండు చేయించుకుంటాడు కదా అనులు తప్పి నువ్వు ఆహారం తిన్నావు కాబట్టి నువ్వు గుండె చేసుకుని శుద్ధీకరణ ఆచారం పాటించాలంటే పాటిస్తడు నేను నీ కొరకు పాటిస్తున్నాను నేను అది పాత నిబంధన కాలపు విధానం తెలియదు అది అయినా కానీ మీరు మీ కొరకు మీరు నన్ను గుర్తించాలని నన్ను అక్సెప్ట్ చేయాలి కాబట్టి మీ కొరకు మీరు చెప్పిన మాట నేను మీదే చెప్పున గుండు చేసుకొని నేను చేసుకొని గురించి వాళ్ళు అందరికీ అందరిలాగా ఉన్నాడు ఆయన ఆ విషయం మనం అర్థం చేస్తాను ఎక్కడ పోతే వాళ్ళకు ఎందుకంటే ఈ కల్చరల్ ఇష్యూస్ అంటాం ట్రెడీషన్స్ అంటాం మనుషుల విధానాలు ఈ లోకపు విధానాలు ఆయన సువార్తకి ఆటంకంగా ఉండొద్దు అందుకే కొరకులు లక్షపతిగా విషయం వచ్చినప్పటికి ఆహారానికి సంబంధించింది విగ్రహాలకు బలి అర్పించే సంబంధించిన ఆహారం గురించి చెప్పినా నీకు నీకు తినే కూడా తింటావు ఏం చేస్తా రోజు ఇస్తారు నీకు మాంసం పంపిస్తారు అది వాళ్ళ దేవుడికి అర్పించింది అది అల్లా కర్పించింది నీకు ఇస్తారు మళ్ళీ కదా విగ్రహ రాధన ఓల్డ్ టెస్టిఫిల్ ప్రకారంగా కానీ హలాల్ అంటాల్ వాళ్ళు అది అది నేను అవన్నీ డీటెయిల్ గా పోతుంది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ అవన్నీ కానీ అవన్నీ నేను చెప్పాను మీకు ఇప్పుడు అవసరం లేదు నాకు ఒకసారి దేవుడు చెప్పాడు ముఖ్యంగా హలీము ఇవి తినొద్దని చెప్పాడు మీరు దేవుడు చెప్తాడా బ్రదర్ అట్లా ఎందుకు చెప్పాడు బ్ర ఆయన మాట్లాడే దేవుడు కదా బ్రదర్ అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు అదే ఆయన మాట్లాడే దేవుడు కదా మాట్లాడే దేవుడు మాట్లాడతాడు కదా అరే నిజంగా మాట్లాడతాడా అని నీకే అనుమానం వస్తే ఇంకా నువ్వు బయట వరకు ఏం చెప్తావు అందులో వాళ్ళు రకరకాలైన నేస్త్రాలు చూపించారు దేవుడు దా ఊదేస్తారు అండ్ వాళ్ళ దేవతలకు అర్పించినాక ఊదేస్తారు అని చెక్కరేస్తారు ఇట్లాంటివన్నీ విన్న నేను అది ముగించారు తెల్లని వస్త్రంలో ధరించు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రంలో ధరించుకొని నీ తలకు నూనె తక్కువ చేయొద్దు వీటి ఆత్మీయ చిహ్నాలు అర్థం చేసుకోవాలా ఎల్లప్పుడూ తెలియని వస్త్రం ధరించుకోవడం అంటే నీ రక్షణను నువ్వు కాపాడుకో ఎల్లప్పుడూ పొగట్టుకుంటారు నీ తెల్లని వస్త్రాలు పొగొట్టుకుంటావు వీళ్ళు గొర్రెపిల రక్తంలో అప్పుడు ఉతుకున్నారు తెలియని వస్త్రం శమల అప్పుడు గొర్రెపిల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఉతుకున్నారు తెల్లగా చేసుకున్నారు అప్పుడు అంతవరకు తెల్లగా లేవు వాళ్ళ కానీ ఇది వాటిని ముందుగానే హెచ్చరిస్తుంది ఎల్లప్పుడూ తెలియని వస్త్రాలు ఎటువంటి పరిస్థితుల్లో తర్వాత నీ తలకి నూనె తక్కువ చెయ్యద్దు ఎప్పుడు కూడా కాబట్టి ప్రతిరోజు రాత్రి నూనె పెట్టుకోండి అని చెప్పాలా అది ఆత్మీయమైంది ప్రకృతి సజ్ఞ కరెక్ట్ రీతికి చెప్పాలంటే నూనె తలకి పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గిపోతుంది సలవైతుంది అదే ఆత్మీయ సత్యం అది నీ తలకి నూనెని పెట్టుకోవడం మానద్దు అంటే ప్రతిరోజు ఆయన ఆత్మలో మనము జీవించడం నేర్చుకోవాలా నూనె దేనికి సంబంధించింది పరుశురాత్మకి సంబంధించింది పరశురాత్మ అంటే అర్థం ఏంటి సత్యంలో నేర్చుకో సత్యంలో జీవించడం కాబట్టి నీ తలకి నూనె తగ్గించద్దంటే సత్యంలో ఎప్పుడు జీవించాలి మనం ఆయనని ఆరాధించవలము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఆ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రభు తలకి నూనె పెట్టుకోవడం ఎప్పుడు సత్యంలో జీవించాలా అబద్ధం నుంచి బయటికి వస్తుండాలా మనసులో ఎప్పుడు సత్యాన్ని నింపుకోవాలి తలలో సత్యం ఉండాలా అనేది మనకి జ్ఞాపకం చేస్తాడు ఇంకొక వాక్యమే ప్రటాన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఈ వస్త్రానికి సంబంధించి ఒకటి నేను చూపిస్తాను వాళ్ళకి వస్త్రాలు ఉండవు ఎవరికి గొప్ప జనానికి లేవు సర్పంలో తేళ్ళకి వస్త్రాలు ఉండవు వాళ్ళకు అపవిత్రమైన వస్త్రాలు ఫిల్తీ ర్యాగ్స్ ఫిల్తీ గార్మెంట్స్ అని ఉంది ఇంగ్లీష్లో కానీ ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ప్రటాన్ గ్రంథము అధ్యాయము ఎనిమిదవ వర్షంలో మనం ఎటువంటి దుస్తులు ధరించుకోవాలా చివరిగా మరియు ఆమె అంటే క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుతున్నాడు చాలా మంది ఏమిటంటే క్రైస్తవ సంఘము రెండవ అధ్యాయంలో మా ఆయన అయిపోతుంది అంటారు చాలా మంది ఎంతకొస్తే పాస్టర్స్ చెప్తుంటే నేను విన్నా ఈ ర్యాప్చర్ బోధకులు ఏమని రెండవ అధ్యాయంలో సంఘం ఎత్త పడుతుంది అని చెప్తారు రెండవ అధ్యాయంలో కానీ ఇక్కడ పంతొమ్మిదో అధ్యాయంలో ఉంది కదా ఆమె ఎప్పుడన్నా మీకు దొరికితే ఇది చూపించండి అరే పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఉంది కదా అంటే వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలుసు మీరే మీ అయితే మీరే పరీక్షించుకొని తెలుసుకోండి వాళ్ళు ఏం చెప్తారో నేను చెప్పాను ఇప్పుడు మీ మీ మైండ్ నేనేందుకు డిస్టర్బ్ చేయాలా మీరే పరీక్షించుకోండి రెండవ అధ్యాయంలో యత పడితే సంఘము ఇరవై అధ్యాయం వరకు ఎందుకు ఉంది ఇరవై అధ్యాయంలో చూస్తాం మనం అంటే లాస్ట్ చాప్టర్ అది లాస్ట్ చాప్టర్ అది ఎండింగ్కి ఏముంది చూడండి ఇక్కడ ఆ స్త్రీ గురించి పెళ్లి కుమార్తె గురించి మరియు ఆమె ధరించుకున్నటకులు చూడండి ఎటువంటి వస్త్రం ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడదు కాబట్టి చూడండి చివరికి చివరికి గొప్ప జనము ఇటువంటి వస్త్రాలు ధరించుకుంటారు ముందేమో లేదు వస్త్రాలు ముందేమో అన్ని పోగొట్టుకున్నారు నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నారు రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు చివరికి శ్రమల పోయి అప్పుడు పొందుకుంటున్నారు ఏమైనా ఏం ఎటువంటి వస్త్రాలు పొందుకుంటున్నారు దానికి ముందు ప్రకాశం అంటే అప్పుడు వస్తుంది వాళ్ళకి వెలుగు అంతవరకు చీకటి భయమైన చూద్దాం శమలకుండా పోతే అప్పుడు ప్రకాశమైన మానమైన వస్త్రం ప్రకాశమానము మరియు నిర్మలం నిర్మలము అంటే తెలుసు నిర్మలం అంటే అన్షేకబుల్ వాటర్ షేక్ కాదు నిర్మలం ఉంటుంది నీళ్లు నిర్మలంగా ఉంటే అంటారు రాయేస్తే మొత్తం గందరగోళం అయితే నీళ్ళు ఆ నిర్మలమైన నీళ్లు నిర్మలమైన వాక్యం దేవుని వాక్యం నిర్మలమైంది అక్కడ చూస్తాం హిబుల్ రాష్ట్ర పత్రికలో కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే మరియు నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడను తర్వాత చూడండి అవి పరిశుద్ధుల నీటి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి వస్త్రములు దేనికి సంబంధించినవి రక్షణ వస్త్రము ప్రకాశమైన వస్త్రము నిర్మలమైన వస్త్రము అంటే డిస్టర్బ్ కాదు కాదు పర్ఫెక్ట్ గా అన్నట్టు దాని తర్వాత సన్నకునార బట్టలు దాని తర్వాత పరిశుద్ధుల నీతి క్రియలే నీ వస్త్రములు అవే అంట నీతి క్రియలే అసలైన వస్త్రములు అన్న విషయాన్ని నువ్వు అటువంటి వస్త్రములు ధరించుకోవాలా పరిశుద్ధులు దేవుని బిడ్డలు పరిశుద్ధులు కదా అప్పుడు వాళ్ళు ధరించుకుంటున్నాడు ఇప్పుడేం ధరించుకోవద్దు ఇప్పుడు ధరించుకోవచ్చు కదా ఇవి అర్థమైన ఇప్పుడు ధరించుకుంటాడు శ్రమలకు ఉంటే ఎందుకు అప్పుడు పొందుకోవాలా హత సాక్షులు అప్పుడెందుకు పొందుకోవాలా ఇదే మన సేవ మన సేవ జీవితం ఏంటంటే మనుషులకి ఇవన్నీ చూపించి ఇప్పుడే పొందుకోండి ఇప్పుడే పశ్చాత్తాపడండి సగం సత్యం సగం అవధించి బయటికి రండి ఆయన వాక్యాకి తగినట్టు జీవించండి ఆయనని తృణీకరించారు కదా ఆయనని మర్చిపోయినారు నన్ను మర్చిపోయినట్టు కాబట్టి మనం మర్చిపోవడానికి వీలేదు ప్రతిరోజు ఇది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు తెలనివాసాలను ధరించుకోవాలి అంటే ఉదయం లేస్తేనే ప్రభా నా పాపంలో నువ్వు అక్కడ మరించిన నన్ను నీ విడగా స్టేషన్ నీకు ఎంత వంద ప్రవ అది ప్రతిరోజు ధరించుకోవడం అంటే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం కాబట్టి ప్రతి దశలో మనము నీతి వస్త్రాన్ని తీసి తీసివేయద్దు కొంచెము తప్పు పని ఏవి చేసినా నీ ఇస్త్రీ వస్త్రాన్ని పక్కకు తీసి పెట్టలే అబద్ధము చేసినా చెడు ప్రవర్తన చేసినా అపవిత్రమైన పని ఏవి చేసినా నీ నీతి వస్త్రాలు పక్కకు పెట్టి మురికి వస్త్రాలు వేసుకున్నట్లేను కాబట్టి మనం నీకు మీద ఉండదు ప్రతిరోజు తెలియని వస్త్రాలు వేసుకోవాలా ప్రతిరోజు తలకి నూనె రాసుకోవాలా ఆ విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని మనం రాదేశాం పరిశుద్ధరా మీకు వందాలి తండ్రి ఎస్ఐఆర్ అనేకమైన విషయాలు మీరు మాత్రను మాట్లాడారు నాయన ఆ యొక్క సింహం వలే ఉన్నారు ప్రభావ వాళ్ళు గొప్ప జనం మీద పడి రక్కేస్తున్నారు ప్రభావ ఆ విషయాన్ని మీరు మాకు చూపించినారు తండ్రి అవును ఏ రీతిగా వాళ్ళు బలవన బలమైన జనం మీరు మాతో మాట్లాడారు నాయన వారి చేతుల నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్న విషయాన్ని మీరు మాట్లాడారు ప్రభా సింహం చేతిలో తప్పించుకుంటే చిరుతపులి చేతిలో పడతారు చిరుతపులి చేతుల నుంచి తప్పించుకుంటే ఎలుగు వంటి చేతిలో పడినారు వరకు అందరూ మరణిస్తారన్న విషయాన్ని ఈరోజు మీరు మా మాట్లాడారు ప్రభా వారు నీతి వస్త్రాలు ధరించుకోక రక్షణ వస్త్రాన్ని ధరించుకోక ప్రభా వాటిని విడిచిపెట్టి అపమిత్రమైన వస్త్రాలు ధరించుకున్నారు మిమ్మల్ని తృనీకరించినారు మిమ్మల్ని విడిచిపెట్టినారు మిమ్మల్ని మర్చిపోయినారు ప్రభా గర్వించినారు ప్రభా ఈ విషయాన్ని మీరు మాకు వారి పట్ల మీ కనికరం ఇంకా ఉంది నైనా వారి పట్ల మీ చాలి ఇంకా ఉంది ప్రభు మేము కూడా అదే కనికరం కలిగి మేము కూడా అదే జాలి కలిగి వారి పట్ల ప్రవర్తించాలని సహాయపడండి ప్రభు మేము వాళ్ళని అసహించుకోవడానికి వీల్లేదు తల్లి మేము వాళ్ళని దూషించడానికి వీల్లేదు ప్రభావ గొప్పజనం పట్ల మేము కూడా అదే ప్రేమతో ఓర్పుతో వీటిని ప్రకటించి వారిని మీ చద నడిపించే పిడలుగా మమ్మల్ని తయారు ఈ సాయంత్రం సరే మేము వెళ్తుండగా మీరే మమ్మల్ని నడిపించి మహిమనందమని అపవాది నాశనం తండ్రి కార్యాల నిరంతరం జయం జయం తండ్రి ఆమెన్ మన ప్రవైన ఏసుక్రీస్తు కృపా సమదా నడిపింపు మనందరికీ సదాకాలం తొడేండుగాక ఆమెన్